ప్రస్తుతం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ ఏసయ్య రాజా రాజులకు రాజువ ప్రభ ప్రభులకు ప్రభుడో ప్రభ దేవాది దేవుడో ప్రభా ఆది అంతం మీరు ప్రభ అల్ఫయయు మీరు ప్రభ ఏసయ్య మా గొప్ప దేవుడో ప్రభ సర్వశక్తి సంపన్నుడో ప్రభ ఆత్మస్వరూపుడో ప్రభ మహిమ స్వరూపుడో ప్రభ ఏస జీవంగల దేవా జీవాధిపతి మా రక్షణకర్త మీరేసు ప్రభ మా నిరీక్షణం మీ గేసు అయ్యా మీ కొరకే నిరీక్షణ కలిగి ఈ జీవితం ప్రభా మేము ఎవరం కూడా వెనుకడుగు వేయకుండా మీ నామంని మహిమపరచబడి నిమిత్తం దేవ ముందుకు నడిపింపబడాలా దేవ మీకే వందనాలు ప్రభా మీరే తోడుగా నిడగా ఉండండి ఈ జీవితాలు మీకే సమర్పితం ప్రోభ మీరు అక్కడ అనంతరం వారికి దేవా దేవ మీ నామం ని స్మరించాలా మీ నామంని గణపరచాలా మీ నామం ని మహిమపరచాలా వాక్యం చేత మీరు మాతో మాట్లాడని ప్రభా మీ కృపలో మీ కనికరంలో భద్రపరిచి ఓ దేవ మీరే ప్రభావ ముందు ముందుండి నడిపించమనే ఈశ్వ్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అట్లానే ఒక పాట పాడు శ్రావణ్ ఆమెన్ ఒక పాట పాడు శ్రావణ్ బ్రదర్ ఓకే అండి పాడిన తర్వాత రవి బ్రదర్ కూడా పాడతాడు కొంచెం రెడీగా ఉంటాడు రవి బ్రదర్ చూపుకి తండ్రి వాయిస్ సరిగా వస్తలేదు రావట్లేదా ఆ ఇప్పుడు బాగా వస్తుంది ఇంతకుముందు సరిగ్గా వస్తలేదు మార్గము చూపు ఇంటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చుపించుకీ మాగము చుపముటికీ నా తండ్రి టికీ మాధుర్య ప్రేమ ప్రపంచము చుపించుకీ పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము గోరుచు పంపము క్షేమము పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే ప్రశ్చాతాపమ నుండి క్షమూరు పంపు మోక్షేమ ప్రభు నీ దోశీలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీ దోశీలువ ముఖము చల్లని నాకు పుట్టించే మాధుర్యము ధన మే సర్వం బనుక మే స్వర్గం బను नन्रिनी वीडीती दन में बगुम लल्ला व्रत को ध्वंसमचये देहीनीनु चेरीती दन में सर्वम बनच सुख में स्वर्गम बनच नन्रिनी वीडीती ధరణి భోగముల్ల బ్రతుకు ధ్వంసము చేయని దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూహీ అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిణీచూ చూప శ్రావణ ప్రపంచము చూపించు కంటికి నా ప్రాణమా నీవు ఎందుకిలా కృంగియు నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియు దేవుని వలనా ఎన్నో మేళను అనుభవించే దేవుని వలనా ఎన్నో మేళను అనుభవించే స్వల్ప కాల శ్రమలను నీవు అనుభవించలేవా శ్రమలను నీవు అనుభవించలేవా ఎందుకిలా జరిగిందని ఏ సయ్యను అడిగే అర్హత నీకులేనే లేదని సహించి స్థుతించే కృపీకుంటే చాలునులే చాలునులే నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు దేవుని వలన ఎన్నో మేలను అనుభవి స్వల్ప కాళ శ్రమలను నీవు అనుభవి చలేవా స్వల్ప కాళ ఇంతగా నీవు కలవరపడుదువు నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగా నీవు కలవరపడుదువు దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొంది దేవుని ఎన్నో ఉపదేశములు పొందింటివే అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా అల్పకాల శోధనలను నీవు ఎదురించి జయించలేవా ఎందుకిలా జరిగిందని ఏ సయ్యను అడిగే అర్హత నీకులేదని సహించి తు స్ కృపనీకుంటే చాలునులే చాలునులే నా ప్రాణమా నాలో నీవు కిలా కృంగియనా దేవుని వలన ఎన్నో మేళను అనుభవించితివే స్వల్ప కాల శ్రమలను నీవు అనుభవించలే స్వల్ప శ్రమలను నీవు అనుభవి చలేవాంతరంగలో నీవు ఎందుకిలా నాంతరంగమానీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకోమా దేవుడు చేసిన ఎన్నో ఆశ్చర్యక్రియలను మరచిపోకుమా దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మరచిపోకుమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగిన్నావు నా ప్రాణమా నాలో నీవు ఎందు కిలా కృంగి నావు దేవుని వలన ఎన్నో మేళను అనుభవించాల శ్రమలను నీవు అనుభవించలేవా ఎందుకిలా జరిగిందని ఏసయ్యను అడిగే అర్హత నీకులే నీ లేదని సహింసి స్థుతించి కృప నీకు చాలునులే చాలునులే నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగిన్నావు హలో వియా థ్యాంక్ యూ ప్రజా మన మధ్యలో ఉన్న పరిశుధ్ర బ్రదర్ కొత్తగా ఒక పాట రాసిండు ఆయన పాడాలని ఇష్టపడతాడు పాడండి పరిశుద్ర బ్రదర్ స్థుతి యాగము చేసేదా నా ప్రియుడైన ఏ సూనకు స్థుతి చేసేదా నా ప్రియుడైన ఏ స్తుతి ఆగము చేసేదా నా ప్రియుడైన సునకు ఆగము చేసేదా అద్భుత కరుడని కరుడని శక్తిమంతుడని మాహోనతుడని అద్భుత కరుడు ఆశ్చర్యకరుడని శక్తిమంతుడని మా హోనతుడని స్థుతి యాగము చేసేదా నా ప్రియుడైన స్తుతి ఆగము చేసేదా నా ప్రియుడైన స్థుతియాగము చేసేదా నా ప్రియుడైన సునకు స్థుతి యాగము చేసేదా పరిశుద్ధుడని విమోచకుడని పాపినైన నన్ను పవిత్ర పరిశుద్ధుడని విమోచకుడని పానైన నన్ను పవిత్ర పరచనని స్థుతి యాగము చేసేదా నా ప్రియుడైన ఏనకు స్తుతి ఆగము చేసేదా నా ప్రియుడైన ఏ స్తుతి ఆగము చేసేదా నా ప్రియుడైన స్థుతియాగము చేసేదా పరిశుద్ధాత్ముడని ఆదరణకర్తని సత్యమైన మార్గములో నన్ను నడిపించునని పరిశుద్ధాత్ముడని ఆదరణకర్తని సత్యమైన మార్గములో నన్ను నడిపించునని స్తుతి ఆగము చేసేదా నా ప్రియుడైన ఏ స్తుతి ఆగము యాగము నా ప్రియుడైన ఏ स्तुति यागमूदा ना प्रियडन युनकू स्तुतिगमू चेदा राज प्रभु प्रभुवनी नित्यम राज्य ननु राजु जैसे राजादिराजुनी ప్రభుల ప్రభు అని నిత్యమైన రాజ్యములో నను రాజు చేసిన స్తుతి ఆగము చేసేదా నా ప్రియుడైన స్తుతి ఆగము చేసేదా నా ప్రియుడైనా స్థుతి ఆగము చేసేదా నా ప్రియుడైనా సూనకు స్థుతి ఆగము చేసేదా నా ప్రియుడైనా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైస్లాడండి ప్రెస్లాడు బ్రదర్ బాగుంది బ్రదర్ మీరు కొత్త పాఠ జీవనికి మహమకరంగా ఉంది మన మధ్యలో ఉన్న పరిశుద్ర బ్రదర్ మనకి వాక్యం షేర్ చేస్తు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల దేవ జీవ గల సయానికే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ సర్వోనత సర్వశక్తి మంతుడా నీకే వందనాలు తండ్రి ఇది ప్రవ్వ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కలు చాటిన భద్రపరిచి ప్రవ్వ ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ యొక్క సన్నిధిలో కూడుకుంటుకునైనా నేను స్తుంచుటకు ఆరాధించటకు మీ వాక్యం వింటకునైనా మీకు గుమ్మర మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేళ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు నీ నామంకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందుకన్నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రాభ మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రాభ ఆయన మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రాభ ఆత్మీయ పోరాటంలో తండ్రి మరింత బలంగా పోరాడే కృపను మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె చూడండి చూడండి మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో కలుసుకుంటున్నాము ఆయన సన్నిధిలో కూడుకునే ఎన్నో వాక్యాలు ధ్యానిస్తా ఉన్నాము ఇవన్నీ మనం ఎన్ని నిమిత్తం చేస్తున్నామంటే దేవుణ్ణిలో మనం ఎదగాల దేవుల్లో మనం పరిపూర్ణం కావాలా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలా మన జీవన విధానాన్ని మార్చుకోవాలా ఆయన కొరకు మనం జీవించాలా ఆయన రాజ్యం కొరకు మనం జీవించాలా ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలని చెప్పేసి మనం ప్రతి దినము ప్రతి క్షణము ఆయన వాక్యంలోనే ఉంటున్నాము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాము కాబట్టి ప్రభు మనకి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి విషయము ఏదో ఒక ప్రతిరోజు ఏదో నూతన విషయము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవన్నీ మనకి ఎంతో ప్రోత్సాహకరంగా ఎన్నో విషయాలు తెలుసుకొని మన జాత్మీయ జీవితాన్ని సరిచేసుకునేవిగా మన జీవితంలో ఉంటున్నాయి కాబట్టి మనము ఈరోజు ధ్యానించబోయే విషయం ఏంటంటే చూడండి ఈరోజు ఆ విషయం చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి పంచుకోవాలనుకుంటున్నాను ఏంటిదంటే ఈరోజు సంఘము నేను రీసెంట్ గా పోయాను ఒక సంఘానికి వెళ్ళాను దేవుని కృపను బట్టి నడిపించాడు కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఆయన ఆ పాస్టర్ చాలా సీనియర్ పాస్టర్ ఆయన అరవై ఏళ్ళ పైనే ఉంటాయి ఆయన నాతో మాట్లాడు ఆ సంఘాన్ని నడిపిస్తున్నది ఆయననే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన తన తోటి సేవకుల గురించి అని ఎన్నో విషయాలు చెప్పారు నాతో ఎన్నో విషయాలు పంచుకున్నారు ఒక పాస్టర్గా ఒక పాస్టర్ ప్రయాస ఏ రీతిగా ఈరోజు ఉంది ఒక పాస్టర్లు ఏ రీతిగా వాళ్ళు వాళ్ళ జీవన విధానం ఉంది వాళ్ళు ఏ రీతిగా సంఘాలని నడిపిస్తున్నారు సంఘం ఏ రీతిగా నడుస్తుంది ఈ రోజు అవన్నీ కూడా ఆయన నాతో చాలా దీర్ఘంగా ఆయన నాతో చర్చించారు నేను కూడా చాలా విషయాలు ఆ తెలుసుకున్నాను విశ్వాసాల గురించి తెలుసుకున్నాను ముఖ్యంగా పాస్టర్ల గురించి తెలుసుకున్నాను చూడండి దేవుని వాక్యము ఎప్పుడు కూడా అబద్ధం కాదు ఆకాశభూములు గతించిన గాని ఆయన మాట ఎప్పుడు గతించదని వాక్యం సెలవుస్తుంది అంటే ఉన్న ప్రతి వాక్యము ప్రతి ఒక్క వాగ్దానము ప్రతి ఒక్క ప్రవచనము అది సత్యమైంది అది ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుతుంది దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు ఎందుకు మనం ఇంట్లో న్యూ ఇయర్ రోజు తీసుకోవడానికో లేకపోతే ఇంట్లో ఫోటోలు కట్టి పెట్టించుకోవడానికో లేకపోతే ఏదో చర్చిల మీద రాసుకోవడానికి కాదు కదా అవన్నీ మన జీవితాల్లో నెరవేరాలి ఆ వాక్యాలన్నీ మన జీవితాల్లో నెరవేరాలి కాబట్టి అవన్నీ మన జీవితంలో నెరవేరుతాయి కూడా దేవుడు ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అవన్నీ మన జీవితాల్లో నెరవేరుతాయి కానీ ఎందుకని ఈరోజు సేవలో మరీ ప్రాముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఒకప్పుడు అంతా చాలా విజృంభించే సేవ జరిగింది అంత సేవ జరగకపోతే ఈ రోజు మన దాకా కూడా సువార్త కాదు అది ఎప్పుడూ ఆగిపోయి ఉండేది సువార్థ వ్యాప్తి అనేది ఎప్పుడూ ఆగిపోయి ఉండేది కానీ ఒకప్పుడు ఎంతో విజృంభించి ఎంతో గొప్ప గొప్ప దయోజనులు ఎంతో కష్టాలు పడి ఎన్నో రకాలుగా వాళ్ళు బాధలు చేశారు సేవ చేసి సువార్తను వ్యాపింపజేశారు ఈరోజు ఎందుకు సువార్త వ్యాపించట్లేదు ఎందుకు సువార్త ప్రకటించబడ ఎక్కువ మందికి ప్రకటింపబడట్లేదు అంటే దానికి కారణము కేవలము సేవకులే నేను అర్థం చేసుకుంది నాకు దేవుడు ఆయన మాటల ద్వారా నాకు బయలుపరిచింది కేవలము వాళ్ళ యొక్క బిహేవియర్ తోనే వాళ్ళ వల్లనే ఒక సంఘం అనేది ఎక్కువ స్వార్థ అనేది ప్రకటింపబడలేకపోతుంది ఏం చేశారంటే క్రైస్తవత్వాన్ని ఒక మతం మాదిరి చేసేశారు అదొక సపరేట్ ఒక రూ మార్చేశారు అదొక మతం అయిపోయింది అసలు అందులో వాళ్ళ విధానాలు మన విధానాలు మనవి వాళ్ళ విధానాలు వాళ్ళవి అని అయిపోయిన మనం సపరేట్ గా చేసేసి అన్నిలతో కలవడం సంపూర్ణంగా మానేశారు ఈ రోజు చర్చి సిస్టమ్ ఎట్లా నడుస్తుంది అని నాకు ఆయన చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పాస్టర్ ఉంటారు ఆయనకి ఒక సంఘ ఒక మిషనరీ ఉంటది ఆ మిషనరీ నుంచి జీతం వస్తాయి ఆయన ఆయన డ్యూటీ ఏంటంటే ఆ వాక్యానికి ఆదివారం ఆదివారం రావాలా వాక్యం చెప్పాలా వెళ్ళిపోవాలా ఆయనకి జీతం మాత్రం ఆయన వస్తుంది కానుకలు ఎంతైనా రానివ్వండి అది ఆయనకు సంబంధించింది కాదు ఆ సంఘ పెద్దలు ఉంటారు సంఘ పెద్దలు వాళ్ళంతా కలిసి ఆ కానుకలు లెక్కించి ఆ మిషనరీకి పంపిస్తారు అవి ఎంతైనా రానివ్వండి సేవకుడు వాళ్ళు ఇచ్చే జీతంతో తీసుకుంటాడు ఇప్పుడు ఏమైపోయిందంటే సేవకులు చాలా మంది అందరూ నేను అనట్లేదు చాలా మంది ఆయన నాతో పంచుకున్న విధానం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ జీతం కొరకు ఉన్నారు వాళ్ళు దేవుని చూడండి ఆ జీతం కొరకు ఉన్నారు ఇక సేవ విజృంభించి వెళ్ళట్లేదు వాళ్ళ ప్రయాసం ఏ రీతిగా ఉంది అంటే లోకం మీద ఉంది నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది వాళ్ళ ప్రయాసం ఎందుకు ఈ రోజు సువార్త వ్యాపింప వ్యాపించటం లేదు ఎందుకు దేవుని కార్యాలు జరగడం లేదు ఎందుకు దేవుని దేవుని మహిమ ఈ రోజు అంతగా కనపడడం లేదు అంతా చీకటిగానే ఉంది ఏ సంఘానికి వెళ్ళినా ఆ రీతిగానే ఉంది ఎక్కడ కూడా వెలుగు లేదు ఎక్కడ ఏ మనిషిలో కూడా వెలుగు లేదు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు దేవుని వాక్యము ఎల్ల ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని దేవుని వాక్యం సెలవు కానీ ఈ రోజు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు దేవుని దగ్గర పోయి ఏడుగు ముఖాలు పెట్టుకొని ఉంటారు కాబట్టి ఎందుకు సంఘం ఆ రీతిగా తయారైంది ఎందుకు మనిషిలో సంతోషము సమాధానం ఇవన్నీ కుటుంబాల్లో ఉండడం లేదు అంటే నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చింది ఏంటంటే మత వార్త ఆరోగ్యం ముప్పై ఒకటో వచనంలో కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్య జనులు విషయమై విచారితురు చూడండి ఇక్కడ దేవు మన ప్రభు ఏం చెప్తున్నారంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో అంటే ఇవన్నీ లోక సంబంధమైన లోక శరీర శారీరకమైన సంబంధం అనేవి కదా ఈ లోక సంబంధమైన వాటి గురించి మీరు చింతింపకుడి ఈ లోకమైన సంబంధమైన వాటి గురించి మీరు ఆలోచించకూడ దేవుడి మాట చెప్పాడు అన్య వీటి విషయం వీటన్నిటి విషయమై విచారితురు అన్య అంటే ఎవరు ఎవరైతే దేవుణ్ణి తెలియని వాళ్ళు ఉంటారో ఎవరైతే దేవుణ్ణి అసలు గురితరగలేని వాళ్ళు ఉంటారో దేవునికి దూరంగా ఉంటారో వాళ్ళు వాళ్ళకి దేవుని విధానాలు తెలియవు దేవుని వాక్యము తెలియదు అసలు జీవము దేవుడే తెలియదు వాళ్ళు ఆయన వాగ్దానాల గురించి తెలియదు కాబట్టి వాళ్ళు వీటన్నిటి విషయమై విచారితురు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారం చేసుకొని బతుకుతరు వాళ్ళు వాళ్ళ శ్రమ మీద ఆధారం చేసుకొని బతుకుతారు వాళ్ళు వాళ్ళ టాలెంట్ బట్టి బతుకుతారు కాబట్టి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు దేవునికి తెలియని వాళ్ళు ఈ లోకం గురించి ఆలోచించ ఆలోచిస్తారు నాకు ఏమి నాకు ఏం కావాలా నాకు ఏ ఏం తిండి కావాలా నాకు రేపెట్లా ఎల్లుండి ఎట్లా అని వాళ్ళు ఆలోచిస్తారు నా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారంట దేవుని వాక్యం అయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును చూడండి వాక్యం ఎంతో తేటగా చెప్తుంది ఏమంటే మీకు ఇవన్నీ కావాలి మీకు ఈ రోకంలో ఉన్నప్పుడు ఇల్లు కావాలి ఉద్యోగం కావాలి సంపద కావాలి మీరు సేవ చేయాలంటే డబ్బులు కావాలి మీరు సేవ చేయ అనేకులు విస్తరించినప్పుడు నీకు గృహం కావాలని ఒక ఒక షెల్టర్ దేవుడికి తెలుసు ఇవన్నీ దేవుడికి తెలుసు నీకు బిల్డింగ్ కావాలని తెలుసు ఇవన్నీ ఆయనకు తెలుసు మనల్ని ఏం చేయమంటాడంటే ప్రభువు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటే ప్రభువు మనల్ మనకి ఏం చెప్తున్నాడంటే నీకు ఇవన్నీ కాదు ఈ లోకం గురించి నువ్వు ఆలోచించకు అవన్నీ నీకు కావాలని తెలుసు నేను ఇస్తా నువ్వు చేయాల్సిన మొదటి పని ఫస్ట్ పని ను మొదటగా చేయాల్సింది లోకం గురించి వెతకడం కాదు నా రాజ్యాన్ని నా నీతిని వెతుకు అంటే దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలంట అంటే వెతుకమంటున్నాడంటే అది ఎక్కడుందో క్లియర్గా తెలియదు అన్నట్టు వెతకాలంటే అది ఎక్కడుందో క్లియర్గా తెలియదు వెతుకుడి అంటే అది ఎక్కడో ఒక చోట ఉంది తెలియదు దాన్ని మనం వెతకాల ఆ రాజ్యాన్ని నీతిని మనం వెతకాల వెతకాలంటే మనకి ఫస్ట్ మార్గం తెలియాలి కదా చూడండి దేవుడి మార్గము తెలియాల ఆ మార్గము ఉంది అంటే యసుప్రభులోనే ఉంది కదా ఆయనే అంటాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యం అని ఎందుకంటే నా ద్వారా తప్ప పరలోకంలోనికి ఎవ బ్రదర్ మీ వాయిస్ వినిపిస్తలేదు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన రాజ్యంలో నీతిని మొదట వితుకుడి అన్నాడు వెతకాలి వెతకం అంటున్నాడు వెతకాలంటే మనకు మార్గం తెలియాలి ఆ మార్గం ఎవరో కాదు యేసు ప్రభువే మనకు తెలుసు ఆ మార్గం అంటే యేసు ప్రభువు అనే మార్గంలో మనం నడుచుకుంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకగలుగుతాం అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది యేసుప్రభుకి అంటే యేసు ప్రభు మనకి ఏం చెప్పారు ఆ అంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాల అంటే ఆయన చెప్పింది ఎంతో భయంకరమైన సత్యం కాదు కదా నిన్ను వలె నీ పూర్ణ ఆయన చెప్పింది ఏంటి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రే ప్రేమించుమి నిన్ను వలే నీ పొరుగు ప్రేమించుము అన్నారు కదా అంటే మనం ఏం చేయాలా మన పొరుగు వారితోటి సక్రమంగా ఉండాలి ఆయన మార్గం అదే ఆయన చూపించిన త్రోవ అదే ఆ త్రోవలో మనం పోతుంటే మనకి కావలసిన అన్ని ఆయన ఇస్తానంటున్నాడు మనకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తానంటున్నాడు ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తానంటున్నాడు కానీ ఈరోజు ఎట్లా తయారైపోయిందంటే సేవకులు కానీ విశ్వాసులు కానీ విశ్వాసుల విషయానికి వస్తే నాకు ఈ సమస్య ఉంది నాకు నాకు ఒంట్లో ఈ అనారోగ్యం ఉంది నాకు ఒంట్లో నాకు ఈ ఇల్లు కావాలా నాకు ఈ ఈ తగాదాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని సమాధానాలు చెప్తారు సేవకుల దగ్గరికి వస్తే నా ఆయన ఆయన ఆయన డ్యూటీ ఆయన ఆయన మైండ్ సెట్ చాలా మంది మైండ్ సెట్ అందరినీ నేను అనట్లేదు కొంతమంది మైండ్ సెట్ ఉందంటే వారు సువార్త ప్రకటించడం అనేది పక్కన పెట్టి ఏమవుతుందంటే సంఘాన్ని విస్తరింపజేయాలా రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది రెండు ఒకటే కదా అనొచ్చు ఎక్కువ మంది వస్తేనే ఎక్కువ మంది సువార్థ వింటేనే కదా చర్చకు వస్తారనుకోవచ్చు మన హృదయ పరిస్థితి అనేది డిఫరెంట్ ఎట్లంటే సువార్థ ప్రకటించడం వేరు నా సంఘం పెద్దగా అవ్వాలనుకోవడం వేరు సంఘం పెద్దగా అవ్వాలనుకోవడం ఏంటంటే ఆ యొక్క సంఘం పెద్దగా అయితే ఏమవుతుందంటే కానుకలు పెరుగుతాయి సంఘం పెద్దగా అయితే కానుకలు పెరుగుతాయి ఒకవేళ ఒక సంఘం సభ్యుడు మిస్ అయిపోయడనుకో డబ్బులు తగ్గిపోతాయి మనకు వచ్చే రెవెన్యూ పోతుంది మనకున్న ఈ కొన్ని సంఘాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతమంది మా సంఘంలో ఉన్నారని చెప్పి చూపించుకుంటారు అట్లా కొంత వాళ్ళకి మనీ వస్తుంది అట్లా అట్లా తగ్గిపోతాయి అనేది వేరు అన్న మైండ్ సెట్లలో చాలా మంది ఉన్నారు కాబట్టి సువార్త ప్రకటింపబడడం లేదు ఎవరు కూడా తర్ఫీది ఇవ్వడం లేదు వాళ్ళు ఏంటంటే బాధ్యతగా తీసుకొని దేవుని రాజ్యాని నేను వెతకాలా దేవుని శువార్త అనేకులకు నేను ప్రకటించాలా అని బాధ్యత తీసుకొని ప్రకటించేది చాలా తక్కువ వస్తారు ఆదివారం రోజు చెప్తారు వెళ్ళిపోతారు వీళ్ళ ఆశ ఏంటంటే సంఘం విస్తరింపబడాలా ఎందుకు విస్తరింపబడాలంటే ఎక్కువ కార్యకలు రావాలా ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ మనీ అనేది రావాలా అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చాలా సంఘాలు నడుస్తున్నాయి ఊర్లలో మెయిన్ థింగ్ మన సిటీలో నాకు తెలియదు కానీ అక్కడ నేను డిస్కషన్ చేసిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు సంఘం అభివృద్ధి పొందాలంటే పెద్ద బిల్డింగ్ కావాలి అనేకులు రావాలి వాళ్ళంతటా వాళ్ళే సంఘానికి రావాలి అని ఈ రీతిగా ప్రయాస పడుతున్నారు కానీ కూడా ఫీల్డ్ లోకి పోయి సువార్త ప్రకటించేది చాలా మంది చేయడం లేదు ఆదివారం వస్తే వాక్యం చెప్పుకుంటారు శుక్రవారం అయితే పోయి ఉపవాస ప్రార్థనలు నడిపిస్తారు కానీ మిగతా సమయాల్లో ఎవరు కూడా ఏ పని చేయడం లేదు స్వార్థ ప్రకటన గురించి ఆలోచించడం లేదు అందుకే ఈ ఎట్లా తయారైపోయినారంటే ఈ లోకం గురించి విశ్వాసులు కానీ సంఘ సంఘ పెద్దలు కానీ సంఘ కాపులు కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ లోకం వైపే చూస్తున్నారు లోకం వైపే వాళ్ళ హృదయాలు తిప్పుకొని ఉన్నారు లోకంలో ఎంత పెద్ద బిల్డింగ్ చర్చి బిల్డింగ్ కట్టాలా ఎంతమంది కానుకలు తీసుకోవాలా ఎంతమంది తీసుకొని రావాలా ఈ రీతిగానే ఎక్కువ ఆలోచనలు ఎక్కువ వాళ్ళ హృదయం అంతా ఇటు సైడే ఉంది కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యాన్ని అనేకులకు ప్రకటించాలా అనేకులు అన్నిలకు ప్రకటించాలా చాలా మందికి బయట తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు అసలు ఏసుప్రభు అంటే ఎవరు అదొక మతం లాగా చేశాము అసలు మతం కాదు అసలు ఏసుప్రభు ఎందుకు వచ్చారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే సంకస్థులకే తెలియదు ఆ విషయము ఇక అన్నిలకు వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి వచ్చిన వాళ్ళు మతపరంగా ఏదో ఆచారబద్ధకంగా ఆదివారం పోవాలా అక్కడ పోయి కూర్చోవాలా ఇప్పుడు పాటలు పాడాలా వాళ్ళు చెప్పిన వాక్యం వినాలా కా వేసి ఇంట్లో ఏదైనా మేలు జరిగితే దాంట్లో మేలు తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళు చెప్పే బోధ కూడా ఆ రీతిగానే ఉంటది సంఘస్తులు ఆ రీతిగా తయారైనారంటే వాళ్ళు వినే బోధ కూడా ఆ రీతిగానే ఉంటది దేవుడు నీకు మేలు ఇచ్చాడా తీసుకొచ్చి నా హుండీలో అయ్యి దేవునికి దేవునికి ఇవ్వు అంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు వాక్యం చదవరు మోస్ట్ అందులో చాలా మంది చదువులేని వాళ్ళు ఉంటారు వాళ్ళంతా వాక్యం చదవరు కాబట్టి వాళ్ళు చెప్పేదే వింటారు వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటారు వాళ్ళు వస్తారు ఆదివారం వస్తారు కానుకలు వేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో బాధల గురించే ప్రార్థన చేస్తారు ఏదైనా మేలు జరిగితే దాంట్లో కొంత ఫలం తీసుకొచ్చి యాజకునికి పాస్టర్ గారికి వెళ్ళిపోతారు వీళ్ళు చెప్పే వాక్యాలు కూడా అంతే అంతే అలా నడుస్తుంది చర్చ సిస్టమ్ ఈరోజు ఒక విశ్వాసి మందిరానికి రాకపోతే లేకపోతే ఆయనకి కావాల్సిన వేరే చోటికి వెళ్తే ఈ పాస్టర్ కష్టాలు నచ్చదు ఒక విశ్వాసి తనంతట తానుగా ఒక వేరేగా తనంతట తాను దేవుడు పిలిచి ఈ అనేకులకు నేను కూడా సువార్థ ప్రకటించాలా అని చెప్పి ఆశపడి తను కనుక ఒక సంఘం స్టార్ట్ చేశాడు అనుకోండి తను కూడా ఒక రకంగా నేను కూడా సువార్థ పరిచర్ చేయాలని చెప్పి ఆ సంఘం నుంచి విడిపోయి ఒక విధంగా ఇంకొక రకంగా పరిచర్య స్టార్ట్ చేస్తే ఆయన మీద లేనిపోయిన అభండాలన్నీ మోపుతా ఉంటారు వాటిట్లా వీడిట్లా వాడు ఇట్లా చేశాడు ఇట్లా చెప్పి సేవకులే ఆ రీతికి అభండాలు మోపడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేస్తారు అంటే ఎదగనివ్వరు అందుకే ఈరోజు పవర్ లేదు ఎక్కడ కూడా కాబట్టి మనమైతే ఏం చేయాలంటే ఈ లోకమును గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి ఆలోచించడం వదిలేయాలి అసలు దాని గురించి పట్టించుకో దేవుడు చెప్తున్నాడు అవన్నీ కావాలని మీకు తెలుసు మీరేం చేయాలా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలంటే మనం అంటే యేసు ప్రభువుని వెతకాలా ఆయన మార్గంలో నడవాలి ఆయన మార్గంలో నడవాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు ఈ రోజు ఒక మాట గురించి మీద పంచుకోవాలి ఎంత అంటే ఐదో అధ్యాయం పదో వచనం మత్సవార్త ఐదో అధ్యాయం పదో వచనంలో నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యము వారిది చూడు మన ప్రభువు నీతిని వెతకమన్నాడు అంటే మనం వెతకాల వెళ్ళి నీతిని నీతి నిమిత్తము నీతిని వెతకాల నీతిని వెతికితే ఆయన రాజ్యము ఆటోమేటిక్ గా మనకు దొరుకుతుంది కదా కాబట్టి మనం నీతిని వెతకాలంటే చూడండి మన ప్రభు ఏం చెప్తున్నారంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని చెప్తున్నాడు అంటే నీతి కొరకు నువ్వు వెతకటం మొదలు నువ్వు హింసింపబడతావు అనేది అక్కడ వాక్యం సారాంశం కదా అలా హింసింపబడితే పరలోక రాజ్యం వారిది అంటే ఆటోమేటిక్గా నువ్వు నీతి నిమిత్తం హింసింపబడితే పరలోక రాజ్యం వారిది అంటున్నాడు ప్రభువు మరి అంటే మంచి నిమిత్తమే నువ్వు పోతున్నావు కదా మంచి పనుల నిమిత్తమే నువ్వు పోతున్నావు దేవుని సువార్థ నిమిత్తమే పోతున్నావు ఆత్మను కాపాడడానికే పోతున్నావు మరి ఆత్మ ఇవన్నీ మంచి పనులే చెడ్డ పనులు కాదు మరి ఎందుకు హింసింపబడతావు నువ్వు మంచి మాటలు మంచి పనులు ఒక మేలు ఎవరన్నా చేస్తే మనం ఏం చేస్తాం మళ్ళీ వాళ్ళకి ఎంతో గౌరవిస్తాము మన ఇంట్లోకి పిలిచి సకల మర్యాదలు చేస్తాం కదా మేలు మనం మనకి ఎవరైనా చేస్తే మనం కూడా ఒక రీతిగా నీతిని నీతి నిమిత్తం హింస నీతిని ప్రకటించాలంటే ఆయన సువార్తన ప్రకటిస్తే వారికి మనం మేలు చేయబోతున్నాం కదా వాళ్ళ ఆత్మను మనం వాళ్ళ ఆత్మకు మనం మేలు చేయబోతున్నాం వాళ్ళ వాళ్ళ జీవితాలకు మనం మేలు చేయబోతున్నాం చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునివ్వబోతున్నాం అంటే మనం కూడా మేలు చేస్తున్నాం కానీ మేలు చేస్తే ఇక్కడ రివర్స్ ఏమొస్తుంది ఈ వాక్యానుసారంగా హింస వస్తుంది అంటే మనకి హింసింపబ మనం నీతి నిమిత్తం పోతే మనం హింసింపబడుతున్నాం నువ్వు మేలు చేసిపోయినా నువ్వు హింసింపబడతావు కాబట్టి ఆ హింసను నువ్వు పడితే నువ్వు ధన్యుడవు పరలోక రాజ్యము నీతి అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే మనం ఎందుకు హింసింపబడాలి నీతి నిమిత్తం పోతే మనం ఎందుకు హింసింపబడాలి హింసింపబడితే మనకేమొస్తుంది మనం అసలు ఎందుకు హింసింపబడద్ది వేసు ప్రభు హింసింపబడ్డాడు ఎందుకు ఆయన హింసింపబడ్డాడు మనల్ని ఆయన హింస పొందింది కదా ఆల్రెడీ మళ్ళీ మనకు చెప్పడం ఎందుకు ఆయన ఆల్రెడీ హింస పొందాడు ఆయన ఆయన హింస పొంది ఆయన మరణ మరణ ఆయన మరణం ద్వారా మనకి పరలోక రాజ్యం మన పాప క్షమాపణ ఆయన ధర వచ్చింది కదా కాబట్టి ఆయన ఆల్రెడీ హింస పొందినాడు అప్పుడు పొందారు ఆల్రెడీ మరి మనం ఎందుకు హింస పొందుకోవాలా ఆయన ఆల్రెడీ పడ్డాడు కదా మనకెందుకు ఆ శ్రమ మనకెందుకు ఆ హింస ఆయన ఆయన ఒక్కడు పడితే చాలు కదా మనం ఎందుకు పడాలి కాబట్టి ఇదే ఈ రోజు మన మనం ఎందుకు హింసిం హింసింపబడాలి అపోస్తులు హింస పొ పొందినారు ఎందుకు పొందారు వాళ్ళు అపోస్తుళ్ళు పేతులు హింస పొందారు తర్వాత పౌలు హింస పొందినారు మనం చూస్తాం మన పత్రికల్లో కాబట్టి ఇక్కడ ప్రభు ఆయన చెప్పిన మాట ఆయన నీతి నిమిషం హింసింపబడి వారు కదా అంటే ఈరోజు హింస పొందితే మామూలుగా శారీరకంగా ఆలోచిస్తే ఈరోజు మోస్ట్ ఆఫ్ ద క్రైస్తవ సంఘం కానీ క్రైస్తవులు కానీ ఎక్కడ తమ ఆత్మీయ స్థితిని నిలుపుకోలేకపోతారంటే హింస అది అందరికీ వర్తిస్తుంది హింస ఈ హింస అనేది వచ్చినప్పుడు మనలో ఆటోమేటిక్ గా మన శరీరానికి దెబ్బ తగులుతుంది కాబట్టి మన శరీరానికి నొప్పి తగులుతుంది కాబట్టి మన శరీర బలహీనత ఏందంటే మనం తిరిగి ఒక మాట అంటాం ఒక్క మాట అంటే రెండు మాటలు అంటాం కాబట్టి ఒక విశ్వాసిగా ఉన్న వాళ్ళు ఎందుకు దేవుని విషయంలో తప్పిపోతారు ఆత్మీయ విషయంలో తప్పిపోతారు ఈ శరీరానికి కొంత హింస తగులుతుంది తగిలినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్ గా మన ఆత్మీయ స్థితి దెబ్బతినిపోతుంది మనం కూడా రివర్స్ లో తిట్టడం మొదలు పెడతాం మనల్ని తిడితే మనం కూడా వాళ్ళని తిట్టడం మొదలు పెడతాం మనల్ని కొడితే మనం కూడా కొట్టడం మొదలు పెడతాం మన జోలికి వచ్చి నాలుగు అబద్ధాలు చెప్తే మనం కూడా రివర్స్ లో నాలుగు అబద్ధాలు చెప్తాం ఎందుకంటే మన శరీరం తట్టుకోలేదు మన శరీరం అది సహించలేదు కాబట్టి మనం ఆ రీతిగా చేస్తాం విశ్వాసులు అయితే చాలా మంది ఆ రీతిగానే ఉన్నారు అందుకే చాలా మంది పడిపోతూ ఉన్నారు చాలా మంది దేవుళ్ళ స్థిరంగా నిలబడలేని స్థితిలో ఉన్నారంటే కారణం ఇదే హింస వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు ఏదన్నా కొంత బాధ వచ్చినప్పుడు నిలబడలేని స్థితి అనమాట కాబట్టి అటువంటి స్థితిలో మనం నిలబడాలంటే కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అటువంటి స్థితిని కూడా తట్టుకోవాలని చెప్తుంది కదా ఈరోజు నీతి నిమిత్తం హింసింపబడము అంటే చాలా మంది ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నారంటే ఈరోజు చాలా మంది సేవకులు ఇది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు ఇది చాలా మంచిది కాదు యాక్చువల్గా అయితే ఏంటిదంటే వీళ్ళు నీతి నిమిత్తము హింసింపబడడం అంటే దేవుని సువార్త ప్రకటిస్తారు అంతవరకు మంచిదే అంతవరకు ప్రకటించి తర్వాత ఏం చేస్తారంటే మతముని మతములాగా చెప్పేస్తారనమాట ఒక మతానికి మతానికి సంబంధించిన బోధలాగా చెప్తారు ప్రేమతో చెప్పరు వాళ్ళని వీళ్ళని కించపరుస్తూ వాళ్ళని వీళ్ళని అవమానపరుస్తూ చెప్పరు వీళ్ళ పనేదో వీళ్ళు చూసుకోరు వీళ్ళు చెప్పాల్సింది చెప్పి ఆగిపోరు అనమాట కాంట్రవర్సీస్ కావాలి వీళ్ళకి కాంట్రవర్సీస్ ఏ రీతిగా వస్తాయంటే ఒక అన్నిటితో వేరే ఇతర మతస్థులతో వాళ్ళు వ్యవహరించేటప్పుడు ఎట్లా వ్యవహరిస్తారు ఆ ఈ మతస్థుడు ఈ దేవుడి వాళ్ళ దేవుడు ఇట్లా వచ్చాడు మన దేవుడు ఇట్లా వాళ్ళ దేవుని గురించి నీకు ప్రస్తావన ఎందుకు మన దేవుని గురించి నువ్వు ప్రకటించా వాళ్ళ దేవుని గురించి నీకు ప్రస్తావన అక్కర్లేదు వాళ్ళ దేవుని నువ్వు ఇష్టానుసారంగా తిరుతావు వాళ్ళ వ్యవస్థలో ఇంకా నాలుగు మాటలు అంటారు అప్పుడు ఏమవుతుంది ఇదేమంటారు వాళ్ళు ఈయన ఈయనకు వచ్చి మర్యాదగా చెప్తాడు దేవుని బిడ్డ కాబట్టి బూతులు వాడకుండా మర్యాదగా దేవుని వాక్యాన్ని చెప్తాడు కించ మర్యాదగా కించపరుస్తాడు వాళ్ళు చేస్తారు వాళ్ళు బూతు మాటలు తిడతారు పచ్చి బూతులు తిడతారు వాళ్ళు రివర్సులు పచ్చి బూతులు తిట్టినప్పుడు ఏమవుతుంది నేను దేవుని నిమిత్తమే కదా నేను హింసింపబడుతుంది అన్న ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు అదే రీతిగా ఇంకొక రీతి ఇంకొక రీతిగా ఒకరేమో సత్యం ప్రకటిస్తున్నాం అనుకుంటారు ఒకరేమో సత్యమే నేను ప్రకటిస్తున్నాను నేను ప్రకటించే సత్యం పలానా సంఘస్థులు మన సంఘ సంఘం మన క్రైస్తవులతో డీల్ చేసే విధానం కొంతమంది సేవకులు నేను నేను సత్యంలో ఉన్నాను నేను సత్యాన్నే ప్రకటిస్తున్నాను నేను ఇది కూడా నేను ప్రకటించడం లేదు అని చెప్పి అనుకుని వాళ్ళు చేస్తారు ఇవో పలానా సంఘ పలానా సంఘంలో తప్పు జరుగుతుందనుకో వాళ్ళు చేస్తారు దాన్ని భూతద్ధంలో పెట్టి ఆ సేవకుడు ఇట్లా వాళ్ళ వాళ్ళ బోధ ఎట్లుంది వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి ఏమవుతారు విమర్శ చేస్తారు విమర్శ బహిరంగంగా విమర్శ చేస్తారు వీళ్ళు బహిరంగంగా మాట పడ్డారు కాబట్టి వీళ్ళు నిజంగా అబద్ధ బోధలో ఉన్నారో తెలీదు అసలు ఏం చేస్తున్నారో పరిశీలించుకోవడం పక్కన పెడితే వీళ్ళు బహిరంగంగా నన్ను విమర్శ చేశారు ఒకరు విమర్శ నన్ను చేశారు అని అంటే చూడండి ముందు వాళ్ళ విధానం మీరు ఎత్తుకుంటుందో చెప్తాను విమర్శ బహిరంగంగా చేశారు కాబట్టి నేను కూడా ప్రతి విమర్శ బహిరంగంగానే చేయాలి కాబట్టి వీళ్ళేం చేస్తారు వాళ్ళ వాళ్ళ లొసుగులు వాళ్ళ వాళ్ళ వాళ్ళ యొక్క లోపాలన్నీ ఎత్తి చూపుతారు వీళ్ళ లోపాలు వీళ్ళెత్తి చూపుతారు వీళ్ళ లోపాలు వీళ్ళెత్తి చూపుతారు ఇద్దరు సరి మళ్ళీ ఇద్దరు సరి ఇద్దరు వాళ్ళ లోపాలు ఎత్తి చూపుకుంటూ ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటారు ఫైనల్ గా ఏమవుద్దంటే ఇది మీ పాస్టర్లో బాగోతామని చెప్పి మనకి మీడియాలో డిబేట్లో బయట వేరే మతస్థులు వేరే అన్య అన్య మతస్థుల ఛానల్స్ లో ఇది ఈ పాస్టర్ విధానం ఎట్లుంది ఈ పాస్టర్ విధానం ఎట్లుంది వాళ్ళలో వాళ్ళకే సమాధానం లేదు వాళ్ళలో వాళ్ళకే వాళ్ళలో వాళ్ళకే తగ్గింపు లేదు వాళ్ళ వాళ్ళకే సరి విధానం లేదు వాళ్ళేం సరి చేస్తారని అన్నిలో చేత మాట అనిపించుకోవాలి కాబట్టి ఈ రీతిగా వాళ్ళు ఏమనుకుంటారంటే మనసు హృదయంలో అవును నేను సత్యాన్ని ప్రకటించినాను నేను ఉన్నది చెప్పాను కాబట్టి నేను వాళ్ళు తిట్టారు నేను నీతి నిమిత్తం హింసింపబడుతున్నా అని అనుకొని మళ్ళీ రివర్సుల్లో వాళ్ళకి చురకలు అంటిస్తారనమాట ఎక్కడ వాక్యం లేదు కాబట్టి ప్రభు మనకేం చెప్తానంటే ఎందుకు ఆయన మాట అంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పండుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు ఫలము అధిక మగును వారు మీ పూర్వీ మీ పూర్వ మందున్న ప్రవక్తలను హింసించేరి ఈరోజు ఎందుకు చర్చస్ లో పవర్ శక్తి లేదు విశ్వాసంలో శక్తి లేదు అంటే ఈ ఒక్క వాక్యం ప్రకటిప ఈ వాక్యానుసారంగా జీవించడం లేదు కాబట్టి ఒకరు నిన్ను నిందించి హింసిస్తే నువ్వు నాలుగు మాటలనే రివర్స్ లో అంటున్నావు నువ్వు నాలుగు మాటలు రివర్స్ లో వాళ్ళని విమర్శిస్తున్నావు ఈ మీద చెడ్డ మాటలు పలిగినప్పుడల్లా నువ్వు సంతోషించి ఆనందించకుండా నువ్వేం చేస్తున్నావు తిరిగి అంటున్నావు అందుకే ఈరోజు ఎవరి దగ్గర శక్తి లేదు అందుకే సువార్త ప్రకటింపబడటం లేదు అది దేవుని వాక్యానికి విరోధం కాబట్టి సువార్త ప్రకటింపబడదు వీళ్ళు విమర్శిస్తే నువ్వు తక్కువ జనాంగము వాళ్ళు వాళ్ళని విమర్శిస్తావు వాళ్ళు అనేకుని దేవునికి విరోధులు అయిపోతారు అన్నిలైతే అనేకులు దేవునికి విరోధులు అయిపోతారు అనేకులు విరోధులైపోతే మరి నువ్వు చెప్పి ఏం ఉపయోగం నువ్వు పేరుకు చెప్పాను అని చెప్పుకుంటున్నావు కానీ దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది ఏం ఫలం వచ్చింది అక్కడి నుంచి అంటే దేవుని వాక్యానుసారంగా వెళ్తే ఖచ్చితంగా మనకు ఫలం రావాలి కదా ఆ వాక్యానుసారంగా వెళ్ళట్లేదు కాబట్టి ఫలం రావటం లేదు ఆ వాక్యానుసారంగా వెళ్ళడం లేదు కాబట్టి శుభార్త వ్యాపించడం లేదు అనేకులు మారు మరుస లేదు సేవకులు సేవకుల తిట్టుకుంటూ ఉంటారు ఇది కూడా అన్నిలకి చులకనే అవి వాళ్ళ విధానాలే సరిగా లేవు వాళ్ళే అడుగు తింటూ ఉంటారు వాళ్ళే అట్లుంటారు ఇట్టుంటారు మళ్ళీ మనం ఎందుకు లేవు వాళ్ళకి వాళ్ళ విధానాలే సక్రమంగా లేవు అని ఒక పదం తీసుకొచ్చి ఆ సేవకుడి మీద ఈ సేవకుడు ఈ సేవకుడి మీద ఆ సేవకుడు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టే వాళ్ళలో ఫలం రాదు ఎందుకంటే దేవుని వాక్యానికి విరోధం ఒకరి నిన్ను విమర్శ చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు సంతోషించి ఆనందించమంటున్నాడు నిన్ను హింసిస్తే సంతోషించి ఆనందించమంటున్నాడు కాబట్టి ఈ రీతిగా మనం చేస్తే మనల్ని ఎవరన్నా నీ మీద అబద్ధంగా చెడ్డ అంటే భూతు కదా మన మన భాషలో వాడుక భాషలో చెప్పాలంటే భూత మాటలు నిన్ను తిడితే నువ్వేం చేయాలంట ధన్యుళ్ళు అని చెప్పాడు సంతోషించి ఆనందించమంటున్నాడు అంటే ఈ రోజు ఎవరు కూడా ఆ రీతిగా లేరు అన్నిడు ఒక విమర్శ చేస్తే వీళ్ళు నాలుగు విమర్శలు చేస్తారు ఒక స్వార్థికుడు నీ మీద నీ మీద ఏదన్నా ఒక విమర్శ చేస్తే అయ్యో నేను సత్యంలోనే నువ్వు పరిశీలించుకో పరిశీలించుకొని సరి చేసుకో లేదు ఆయన కావాలనే విమర్శలు చేశాడు అనుకో అయ్యో నేను సక్రమం ఉన్నా విమర్శ చేస్తానంటే ఇది ప్రభు నిమిత్తమే కాబట్టి అది ఆయన అది ఆయన ఉద్దేశము ఆయన ఆయన నాకు ఎందుకు నాకు తలక నేను సక్రమమైన మార్గంలో ఉన్నానని చెప్పుకొని నువ్వు ప్రతి విమర్శ నువ్వు సైలెంట్ గా నీ ఏదో నువ్వు చేసుకొని ఆ రీతికి ఉంటే వాళ్ళ పదిసార్లు అన్నాడు అనుకో ఇన్నిసార్లు మనం అన్నా మనం ఆ బ్రదర్ చెల్లించడం లేదు అని ఒక మీనింగ్ వస్తుంది అనమాట అట్లా ఆయన ఆలోచించడం మొదలు పెడతారు నిజమేనా అని నేను పరిశీలించుకుంటాను అని అతని మీద అతనికి సిగ్గు వస్తుంది కాబట్టి ఈ రోజు ఆ రీతికి లేదు కాబట్టి ఈ వాక్యానుసారంగా ఎవరు జీవించడం లేదు కాబట్టి ఎవరికి శక్తి లేదు ఎవరికి బలం లేదు తార్త కూడా ప్రకటింపబడడం లేదు చూడండి ఆ రోజు ఆ ఎందుకు అంత భయంకరంగా సేవ చేయగలిగారంటే చూడండి అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము నలభై వచనంలో అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం నలభై వచనంలో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి చూడండి అపోస్తులకు కూడా ఇటువంటి అనుభవాలు అప్పుడు ఎదురైనాయి ఈరోజు అటువంటి అనుభవాలు లేవు ఇంకా అప్పట్లో వాళ్ళకి ఇంకా భయంకరమైన అనుభవాలు ఉన్నాయి ఆ వాళ్ళు ఏం చేశారో చూడండి అటువంటి అనుభవాలు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి వారు అతని మాటకు సమ్మతించి అంటే అపోస్తులను పిలిపించి కొట్టించారు వీళ్ళు దేవుని స్వార్థన ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు శిక్ష వేయాలనుకుంటే కాను అట్లా కాదు మందలిచ్చి వదిలేయాలని చెప్పి వాళ్ళు కొంత డిస్కషన్ జరుగుతుంది జరిగిన తర్వాత వాళ్ళు కొట్టడానికి వాళ్ళు శిక్ష వేయడానికి ఇబ్బంది పడి పిలిపించి వాళ్ళని కొట్టించి అక్కడి నుంచి వేస్తున్నా బోధింపకూడదని చెప్పి ఆజ్ఞాపించి వాళ్ళని విడు చేశారు అంటే వాళ్ళని కొట్టారు కొట్టి వాళ్ళకి క్లాస్ తీసుకున్నారు క్లాస్ తీసుకొని అసలు నువ్వు నువ్వు చెయ్యకూడదు నువ్వు వేసుప్రభుని ప్రకటించకూడదు అని చెప్పి ఆజ్ఞాపించారు వాళ్ళు పరిశీలన సర్దుక ఆజ్ఞాపించి ఏము జరిగింది బోధింపకూడదు వాళ్ళు విడుదల చేస్తే వాళ్ళు చేశారు తర్వాత ఆ నామముల కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినూ దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించు ఏసే క్రిస్తని ప్రకటించుతుండరి వీళ్ళు వాళ్ళు కొట్టించారు కదా అని చెప్పి రివర్స్ లో ఎట్లా కొట్టాలా ఎట్లా వాళ్ళని విమర్శించాలా ఎట్లా వాళ్ళని చేయాలా అని వాళ్ళు ఆలోచించలేదు వాళ్ళు తిరిగి ఎట్లా మాట్లాడాలా ఎట్లా వాళ్ళ పరువు ఎట్లా వాళ్ళని విధి చేయాలని వాళ్ళు ఆలోచించలేదు వాళ్ళు ఏం చేశారు ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులము చూడండి వాళ్ళు ఎట్లా వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే ఈ నామము నిమిత్తము మేము ఈ అవమానం పొందుకునడానికి పాత్రులం అంటే మాకు దేవుని వాక్యమైన సెలవిచ్చింది ఇందాక మనం చదివినప్పుడు నేను నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాట పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించమన్నాడు అదే వీళ్ళు కూడా చేశారు ఇందుకు మేము పాత్రులము మేము ధన్యులమని ఎంచుకొని సంతోషించుకుంటూ మహాసభ నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు అందరితో ఆగిపోలేదు ఆగిపోకుండా ఏం చేశారు ప్రతిదినము వాళ్ళు ఇంటింట దేవాలయంలో ఇంటింట మానక ఇంటింట మానక బోధించుతూ ఏసే క్రీస్తని ప్రకటించుతుండరి వాళ్ళు ఎక్కడ ఆగలేదు వాళ్ళు ఎక్కడ ప్రతి విమర్శ చేయలేదు వాళ్ళు ఎక్కడ వాళ్ళ మీద రివర్స్ అటాక్ చేయాలని ఆలోచించలేదు అవమానం ముందుకు నేను పాత్రుణ్ణి నేను ధన్యుడని ఎందుకంటే నేను నాయనామాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి నేను ధన్యుడని వాళ్ళు ఏమైనా చేసుకొని నాకు హింస వచ్చిందంటే నేను ధన్యుణ్ణి దేవుడు మా దేవుడు ఏం చెప్పాడు సుప్రభు ఏం చెప్పాడు నాతో మీరు హింసించబడితే ధన్యుడు అని చెప్పాడు కాబట్టి నేను ధన్యుడు చెప్పి సంతోషంతో వాళ్ళు అక్కడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ స్వార్థాలు ప్రకటించుకుంటున్నారు కాబట్టి వాళ్ళంత గొప్ప గొప్ప సేవ చేయగలిగారు ఈ రోజు అటువంటి ఓపిక ఎవరికీ లేదు అటువంటి సహనం ఎవరికీ లేదు దేవుణ్ణి తెలియని ఒక మాట అంటే వీళ్ళు రెండు మాటలని ఇంకా నాలుగు మాటలు అనిపించుకొని అంత వ్యతిరేకంగా క్రైస్తవత్వాన్ని క్రైస్తవ క్రీస్తు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తయారయ్యే రీతిగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇది మనము శక్తి కలిగి మనము సేవ చేయాలంటే మనము హింసింపబడాలి హింసింపబడినప్పుడు మనం ఏం చేయాలి సంతోషించాలి అని ఇక్కడ నేర్చుకుంటున్నాం ఎందుకు మనం ఇంతక నేను తీసుకున్న టాపిక్ ఎందుకు అంటే ఎందుకు మనం హింసింపబడాలి ఇక్కడ వాళ్ళు హింసింపబడ్డారని మనం చూస్తున్నాము పేతులు వాళ్ళంతా హింసింపబడ్డారని చూస్తా ఉన్నాము తర్వాత పౌలు చూడండి ఎందుకు మనం హింసింపబడాలంటే చూడండి పౌలు ఏమని చెప్తున్నాడు హింసల గురించి రెండో కొరందీలకు రాసిన పత్రిక కొరందీలుకి రాసిన రెండవ పత్రిక నాలుగో దేయం ఎనిమిదో వచ్చినప్పుడు కొరందీలకు రాసిన పత్రిక రెండో దేము సారీ కొరందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినము ఎటు బోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయం లేని కాము తరమబడుచున్నను దిక్కులేని వారము కాము ప్రణద్రోయబడినను నశించే వారము కాము ఏసు ఏసు యొక్క జీవము మా శరీరం ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని చూడండి ఇక్కడ ఆయన చాలా తేటగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే శ్రమ పడుతున్నాం శ్రమ పడుతున్నామంటే ఎందుకు శ్రమ పడుతున్నాము ఆయన చెప్తున్నాడు చూడండి శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము అంటే మేము శ్రమ పొందుకుంటున్నాం దేవుడి నిమిత్తం శ్రమ పొందుకుంటున్నాం ఏదో దేవుళ్ళ ఉన్నాము దేవుళ్ళు ఉన్నాము దేవుడు పొందుకోమన్నాడు కాబట్టి మేము పొందుకోవడం లేదు ఇరికింపబడడం అంటే ఇరుక్కోనంటారు కొంతమంది అంటే ఒక రీతి చెప్పాలంటే బానిసత్వంలో ఉంటారు డబ్బులు బాగా అప్పు తీసుకోమంటారు ఒక రకాల ఇరికింపబడడం అంటే మన భాషలో మనం మన ఈ రోజుల్లో వెళితే చెప్పాలంటే ఎవరు ఒక ఫైనాన్షియల్ దగ్గర డబ్బులు తీసుకుంటారు డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే వాళ్ళ కండిషన్ అని చెప్పి నా దగ్గర పనికి రమ్మని చెప్పి చెప్తారు పనికి పోతే వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు కట్టలేదు కాబట్టి పని చేయాలా పని చేయాలంటే బాగా అక్కడే బానిసలాగా చేయాలా ఎటువంటి కష్టం పెట్టినా చేయాలా ఎంత శ్రమ వచ్చినా పడాలా ఎందుకంటే తిరిగి మనం డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం కాబట్టి దాన్ని చెల్లించాలి కాబట్టి ఇరుక్కొని పోయి ఉంటారు ఇరుక్కొని కాబట్టి ఆయన అంటారు అట్లా కాదు నేను దేవుళ్ళే నేను శ్రమ పడుతున్నా కానీ నేను ఇరికి నేను ఇరుక్కొని శ్రమ పడట్లేదు దేవుళ్ళు ఉన్నాను కాబట్టి ఇరుక్కొని శ్రమ పడడం లేదు ఎందుకు శ్రమ పడుతున్నాం అంటే దానికి ఒక పర్పస్ ఉంది అని చెప్తున్నాడు అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము అంటే నాకు ఒక అపాయం రాబోతుంది కానీ అది నుంచి తప్పించుకోవడానికి నాకు ఉపాయం లేకుండా లేదు నేను తప్పించుకోగలను ఏదో దేవుళ్ళో ఉన్నాను కాబట్టి ఏ అపాయం గుండా పోవాలా అంటే దేవుళ్ళో ఉన్నాం కాబట్టే పోవాలా అది ఎట్లయినా కానీ అన్న ఉద్దేశం కాదు ఆయనది అపాయంలో ఉన్నను ఉపాయము ఉంది ఆయన దగ్గర అంటే తప్పించుకోగలడు అపాయాన్ని తర్వాత ఏమన్నా తర్మ పడుచున్నాను దిక్కు లేని ఏ దిక్కు ముక్కు కాము అంటే కొంతమంది మనం మీకు మన భాషలో ఈ వాక్యం అర్థం కావాలంటే మన భాషలో మన ఇంటి దగ్గరకు వచ్చారు అనుకోండి పోండి పోండి పోండి అని చెప్పి కొంత ఎవరన్నా సరే మిర్చగాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు యాచకులు కానీ యాచకులు కానీ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఏమొద్ది మన దగ్గర లేదు లేదు పోండి పోండి పోండి అని చెప్పి అరుగుకుంటారు లేదా ఒకసేపు అక్కడ ఇంటి ముందు కూర్చున్నారు అనుకో ఇక్కడ కాదు పోండి పోండి అని తరుముకుంటారు కొంతమంది అంటే ఏంది వాళ్ళు దిక్కులేని వారు అక్కడ వచ్చి కూర్చున్నారు కాబట్టి తరమ వాడుత తరం తరుముతున్నాం కానీ ఇక్కడేం చెప్తాం వాళ్ళకి ఎక్కడో పోల తెలియదు కానీ ఇక్కడ ఏంటేమంటున్నాడంటే నేను తరమబడుతున్నాను కానీ దిక్కులేని వాడిని అయితే కాదు పడద్రోయబడినను నశించ నశించే వారము కాము అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రభువు ఏదో తగ్గించుకోమన్నాడు ప్రభు ఏదో హింస పొందుకోమన్నాడు ప్రభు ఏదో శ్రమపడమన్నాడు కాబట్టి నేను శ్రమపడతా అనేది కాదు ప్రభులో ఉన్నాను కాబట్టి నేను శ్రమ కాదు ప్రభు చెప్పాడు కాబట్టి నేను శ్రమ పడేది కాదు ఎందు నిమిత్తము నువ్వు శ్రమ పడాలి ఎందు అన్న అంటే ఇక్కడ చాలా తేటగా అని చెప్పాడు ఏసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము మనం ఎందుకు శ్రమపడాలి ఎందుకు సహించాలి ఎందుకు బహరించాలి ఎందుకు హింసింపబడాలంటే చూడండి ఏసు యొక్క జీవం మా శరీర మందు ప్రత్యక్షపరచబడుటకై అని చెప్తున్నాడు అంటే మన శరీరం మందు యేసు ప్రభు యొక్క జీవము ప్రత్యక్షపరచబడాలి అంటే బాగా అర్థం చేసుకుంటే ఎస్సు ప్రభు శరీరాధారిగా ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి మన పాపాలు మన శాపాలు అవన్నీ కొట్టివేయడానికి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు కదా అంటే మనల్ని నీ పాపులను పవిత్రపరచడానికి ఆయన వచ్చాడు కదా అంటే ఒక రీతిగా ఆయన మనకు జీవం అనుగ్రహిస్తున్నారు కదా అంటే మరణం కరణమైన మరణకరమైన పరిస్థితుల్లో పోతున్న మనము మరణానికి పాత్రలమైన మనం మనల్ని దేవుడు ఏం చేశాడు ఆయన శరీర ఆధారిగా వచ్చి శరీర రూపకంగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు మన శ్రమలన్నీ మనకు రావాల్సిన పాపాలన్నీ మనకు రావాల్సిన శిక్ష ఆయన ఆ శరీరంతో మోసుకొని పోయాడు ఆ శరీరంతో ఆయన భరించాడు భరించడం వల్ల మనకేమొచ్చింది ఆ శరీరంలో ఆయన పొందుకున్న శిక్ష వల్ల మనకి ఏమొచ్చింది జీవం వచ్చింది కాబట్టి ఇతరులకు ఇతరులకు అదే మాదిరి అదే రీతిగా ఇతరులకు కూడా మన శరీరం మందు యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడాలి మనం ఎందుకు శ్రమలు పడాలంటే జీవము అనుగ్రహించడానికి యేసు ప్రభు ఏదైతే ఈ లోకానికి అనుగ్రహించడానికి వచ్చాడో అది మన ద్వారా ప్రత్యక్షపరచబడాలి అందుకే దేవుడు మనల్ని హింసించబడమంటాడు అందుకే మనల్ని తగ్గించుకోమంటాడు ఆయన ఆల్రెడీ చేశాడు ఈ రోజు అది నీ ద్వారా చేయాలని అనుకుంటున్నాడు నువ్వు ఆయన నిమిత్తం పోయినప్పుడు నేను చింతిస్తారు శిక్షిస్తారు భూత మాటలు నేడతారు భరించిన అనుకో నువ్వు నాలుగు మాటలు వానికి ఎప్పుడు క్రైస్తవులు కోపం వచ్చుకుంటారు కోపంతో రెచ్చిపోతారనమాట ఇంకా అసలు వాళ్ళ మైండ్ లో నెగిటివిటీ క్రైస్తవుడు అంటే నెగిటివిటీ వివత్సమైన ద్వేషము వాళ్ళ హృదయాల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అదే నువ్వు చెప్పినప్పుడు నువ్వు ప్రకటించినప్పుడు వాళ్ళు నేను తిట్టినా ఏం చేసినా నువ్వు ఏం చేయాలా సహించి భరించుకొని పోవాలి సహించుకొని భరించుకొని పోతే ఏమైందంటే వాళ్ళ విధానం తప్పు కదా వాళ్ళ విధానం ఏముంటుంది కంటికి కన్ను కంటికి పన్ను అన్నట్టు ఉంటుంది శత్రు శేషం కూడా ఉండకూడదు శత్రు శేషమే ఉండకూడదు ఫీల్ అవుతారు కానీ మన సిద్ధాంతం ఏంది శత్రువును కూడా ప్రేమించమంటాడు ఇంతకు మేము చెప్పింది అదే ఆయన రాజ్యంలో నీతిని వెతకమన్నాడు ఆయన మార్గం ఏంది యేసుప్రభు మన మార్గం ఆ మార్గంలో ఆయన ఆయన మార్గంలో మనం పోవాలంటే మనకేం చెప్పాడు ప్రభు నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు నీ శత్రువునైనా ప్రేమించు అని చెప్పాడు నీ సహోదరులను నిన్ను ప్రేమించేవారు ప్రేమిస్తే నీకేమి రాదు శుకరులు అట్లే చేస్తారు నీకు ఫలం రావాలా నువ్వు స్పెషల్గా క్రీస్తులో ఉండాలా నువ్వు స్పెషల్గా ఉండాలి దేవుని దృష్టిలో అంటే ఇదే విసు ప్రభు చెప్పింది అనేకుల కొరు శ్రీ శత్రువునైనా నీ పొరుగువాడిని ప్రేమించాల ప్రేమిస్తే ఏమవుతుంది అంటే మన మీద వాళ్ళ ద్వేషం చూపించిన మనం వాళ్ళకు ప్రేమే చూపిస్తుంటే వాళ్ళ జీవితం మీద వాళ్ళ తెలిసిపోతుంది మనం ఇంతగా ద్వేషం చూపిస్తున్నాం మనం ఇంతగా తిడుతున్నాము మనం ఇంతగా ఎన్నెన్నో మాటలు అబద్ధాలు చెప్తున్నాము కానీ తిరిగి వాళ్ళు ఏ రోజు కూడా నన్ను అనలేదే అంటే ఆ ఆ రీతిగా ఏదో ఒక రోజు ఆలోచించుకునే సిచ్యువేషన్ వాళ్ళకు వస్తుంది సిచ్యువేషన్ వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ జీవితం మీద వాళ్ళకే విరక్తి వేస్తుంది విరక్తి ఏం చేస్తారు అయ్యో నిజమే కదా వాళ్ళు వాళ్ళు నమ్ముకునే దేవుడు అంతగా ఉన్నాడు నేను నమ్ముకునే దేవుడు ఇష్టం నాకు ఇటువంటి విధానాలు ఏవో నేర్పించలేదే ఇది నైతికత్వం కాదే ఇది కరెక్ట్ విధానం కాదు కదా వాళ్ళు పోయేదే మంచి విధానం కదా అన్న విధంగా వాళ్ళు వాళ్ళ హృదయంలో అనేది మార్పు అనేది మొదలవుతుంది వాళ్ళు ఆ రీతిగా మారు మనసు పొందుకోగలరు కాబట్టి నా ద్వారా ఏమవుతుంది మనము సహించడం వల్ల మనం భరించడం వల్ల మన వల్ల ఏసు ప్రభు యొక్క జీవము మన ద్వారా వాళ్ళకి ప్రత్యక్షపరచబడుతుంది కాబట్టే మనం పొందుకోవాలి ఏదో దేవుడు పెళ్లి చేసు ఈరోజు సంఘం నేను కొన్ని సంఘాల గురించి విన్నాను నాకు తెలియదు అంతకు ముందు ఈ మధ్య నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు ఏదో వాళ్ళు పెళ్లి చేసుకోరంట పెళ్లి చేసుకోని వాళ్ళను సంఘంలోకి రానివ్వారంట ఏదో నేను అంటే చూడండి నీ పొరుగువానితో నీకు సహనము నీ పొరుగు అంతా నీకు ఓపిక లేకుండా నీ పొరుగు అని పట్ల నీకు ప్రేమ లేకుండా అని రక్షించాలన్న భారం నీకు లేకుండా వాళ్ళని ఎట్లయినా సరే దేవుని దగ్గర నడిపించాలి అనేకులకు సుమార్త ప్రకటించాలి అన్న విధానం నువ్వు నువ్వు ఎన్ని శ్రమలు పడు నువ్వు పెళ్లి చేసుకోకుండా శ్రమపడు నువ్వు అన్నం తినకుండా ఉండు నువ్వు ఏమైనా అడుక్కొననే దిను దేనికి ఉపయోగం అది కాదు కదా అందుకు కాదు కదా దేవుడు శ్రమలు పడమంది కాదు కదా యేసు ప్రభు శ్రమపడింది ఏదో చూపించుకోవడానికి కాదు కదా యేసు ప్రభు వచ్చింది శ్రమలు పడింది ఏదో చూపించుకోవాలా నేను ఒక్కడనే నిన్ను మీ కొరకు కొట్టించుకుంటున్నానని చూపించుకోవడానికి కాదు చూపించుకోవడానికి అది రాలేదు జీవం అనుగ్రహించడానికే వచ్చాడు కాబట్టి నువ్వు శారీరకంగా శ్రమలు పొందుకుంటే అవతల వాళ్ళు జీవం పొందుకోవాలా దేవుడు తగ్గించుకోండి శ్రమలు అంటే అడుగు తినమని చెప్పలేదు ప్రభు ప్రభు చెప్పింది మన యొక్క శ్రమలు మన యొక్క హింస ఆయన అంటున్నాడు చూడండి అపొస్తులైన పౌలు ఎంత ఎంత క్లారిటీగా చెప్తున్నాడు శ్రమ పడినా ఇరుక్కున్నాను ఇరుక్కున్నాను కాబట్టి నేను శ్రమ పడడం లేదు ఉపాయం లేక నేను అపాయంలోకి పోవడం లేదు దిక్కు లేక నేను తరంపడడం లేదు నశించిపోయి నేను ప్రయబడడం లేదు ఇవన్నీ ఏసు ప్రభు యొక్క జీవము నా ఎందుకు ప్రత్యక్ష పడడానికే నేను ఇవన్నీ పడుతున్నాను అని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు నువ్వు ఎంతగానా తగ్గించుకోవచ్చు నువ్వు ఎంతగా నువ్వు పేదరికంగా జీవించవచ్చు ఎంతైనా తగ్గించుకొని జీవించవచ్చు కానీ పొరుగు వాడితో నీకు డీల్ డీల్ చేసేటప్పుడు వాని మీద నీకు ప్రేమ లేకపోతే వాని పట్ల నువ్వు స్వార్థ ప్రకటించాలి వాళ్ళని ఎట్లాగైనా నువ్వు భారం నీకు లేకపోతే ఇవన్నీ నువ్వు భరించి కూడా వ్యర్థమే ఎందుకంటే నీ ద్వారా జీవము వాళ్ళకి ప్రత్యక్ష పరచబడడం లేదు కాబట్టి కాబట్టి మనము ఎందుకు హింసలు పొందుకోవాలా మనం ఎందుకు శ్రమలు పొందుకోవాలనేది ఇక్కడ చెప్తుంది ఎందుకు అంటే ఆయన యొక్క మన ద్వారా ప్రత్యక్ష పరచబడాలా ఆయన జీవము మనకిచ్చిండు ఆ జీవాన్ని మనం అనేకులకు ఇవ్వాలి అది మన ద్వారానే జరగాలి ఎవరు ప్రకటిస్తారు దేవుణ్ణి ఒక్కరే ప్రకటించలేరు కదా యశుప్రభు కూడా ఈరోజు చర్చ విధానం ఎట్లుంది నా పేరే వినబడాలా నేను ఒక్కడనే చెప్పాలా పది పది దేశాలు కదా కదా రెండు వందల దేశాలు ఉన్నాయి అన్ని దేశాలకు నేను ఒక్కడనే స్వార్త చెప్పాలా అనంటే ఆయన ఎంతో ఆయన శక్తివంతుడు కదా అద్భుత కరుడు ఆశ్చర్యకారులు కదా మరి ఆకాశంలో నిలబడి చాలా పెద్ద భారీ కాయంతో నిలబడి నేనే నేనే యేసుప్రభుని నేనే దేవుణ్ణి మీరంతా నన్ను నమ్ముకోండి లేకపోతే మీరంతా నరకానికి పోతారని చెప్పి ఆయనే నిలబడి చెప్పిపోయేవాడు కదా చెప్పిపోతే అందరికీ తెలిసేది కదా సుమార్త మళ్ళీ నీ పని నా పని నా పని ఆయన ఏం పని ఆయనతో మన మనతో ఆయనకేం పని కాదు కదా ఆయన విధానం అది కాదు ఆయన చేసి పోయాడు ఆయన విధానం చూపించింది ఆ బాధ్యత మన మీద పెట్టిపోయాడు కాబట్టి మనము శ్రమలో పొందాలంటే అనేకులకు జీవం ప్రకటించ అనేకులకు జీవము మన ద్వారా ప్రత్యక్షపడాల మన శరీరం ద్వారా ప్రత్యక్షపరచబడాల కాబట్టి మనము అనేకుల కొరకు హింసింపబడాలి వాళ్ళ వాళ్ళకి జీవం అనుగ్రహించట మనం హింసింపబడాలి అనేది అక్కడ ఆయన చెప్తున్నాడు కాబట్టి చూడండి పదకొండవ వచనంలో కొరందీలకు రెండో కొరందీలు రాసిన పత్రిక కొరందీలు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వశ్రంలో ఎలగనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అంటే చూడండి ఏసు యొక్క జీవము ఇప్పుడు చెప్పుకున్నట్లే మా మత్య శరీరం నందు ప్రత్యక్షపరచ సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము చూడండి ఆయన జీవం అనేకులకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రతి క్షణము ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చేస్తున్నారంట మరణానికి అప్పగించుకుంటున్నారు శ్రమలకు అప్పగించుకుంటున్నారు కాబట్టి చక్కగా ఎక్కువ మాట ఎందుకంటే కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధమగ కార్య అంటే మాకు మరణమే కానీ నీకు జీవము మీలో అంటే సంఘం గురించి చెప్తున్నాడు కాబట్టి మీలో జీవమును కార్యసాధకం అంటే మనకు మరణం వస్తుంది వాళ్ళకి జీవం వస్తుంది కాబట్టి అనేకులకు జీవం ఇవ్వడానికి మనం ప్రయాసపడాలి మనం కష్టపడాలి మనం హింసింపబడాలి అవన్నీ ఏమీ లేకుండా నేను పూర్తిగా తగ్గించుకొని జీవిస్తాను నేను ఇంట్లో పస్తు ఇంట్లో నేను సద్దన్నం తింటాను ఇవి కాదు కదా ఇవి తినడం వల్ల ఎవరికి ఉపయోగం ఏం లేదు దీనివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు కానీ నిజంగా దేవుని నిమిత్తము ఆయన సువార్థ నిమిత్తము నీ ఆయన నీ ఆయన జీవము మన శరీరం అది ప్రత్యక్షపరచబడు నిమిత్తం మనం శిక్ష పొందుకోవాలా శ్రమ పడాల కష్టపడాలి అసల్ది చేయట్లేదు ఈరోజు జరుగుతుంది ఏంటంటే దేవుడి వాక్యానికి విరోధంగా వెళ్తాం దేవుడి వాక్యం ఏం చెప్తుంది నా రాజ్యాన్ని నీతిని నువ్వు ఎందుకు నేనేం చేస్తాను ఆటోమేటిక్గా నీకు ఈ లోకంలో కావాల్సింది ఇస్తాను కానీ మొదటి వెతుక అన్నాడు ఆయన నీతిని కానీ ఇట్లేం చేస్తారు మొదటి వెతుకేది ఏంది తర్వాత ఆయన రాజ్యాన్ని వెళ్తారు అందుకే ఫలం ఉండదు అందుకే ఏమి ఫలిత ఫల బరి ఫలం లేని జీవితాలుగా మారిపోయింది అందుకే ఎప్పుడు ఏడుస్తా ఉంటారు క్రైస్తవు ఆయన వాక్యానికి విరోధంగా ఉన్నారు కాబట్టి ఏడుస్తారు ఆయన వాక్యానుసారంగా ఉంటే ఆయన వాక్యం ఏం చెప్తుంది ఎల్లప్పుడూ సంతోషించమంటది ఆయన వాక్యంగా ఉంటే ప్రతిసారి మన ప్రతీ క్షణం సంతోషమే ఆనందమే కాబట్టి చూడండి ఫైనల్ గా ఇక్కడ రెండు కోనలు కష్ట పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో ఆయన ఏమంటున్నాడు ఫైనల్ గా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము ఈ మాట నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ మాటకి ఈ మాటకి రెండు ఒకటే ఏందంట ఫస్ట్ మర్తయిస్త వారి ఆరో అధ్యాయంలో ఈ మాట రెండు ఒకటే ఏంటంటే మేము దృశ్యమైన వాటిని అంటే చూడండి దృశ్యమైనవి అంటే కనిపించేవి కదా కనిపించేవి లోక సంబంధమైనవి లోక సంబంధమైన వాటిని చూడక మేము వాటిని పట్టించుకోక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అది ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని నీతిని వాళ్ళు వెతుకుతున్నారు అవి అదృశ్యమైనవి ఇది చేస్తే నాకు ఇంత ఫలం వస్తుంది నాకు ఈ పని వస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది ఇంత ఇల్లు వస్తుంది అని వాళ్ళు ఆలోచించడం లేదు దృశ్యమైన వాటి గురించి చూడడం లేదు అదృశ్యమైన రాజ్యములు నీతిని నిదానించి చూచుతున్నారు కాబట్టి వాళ్ళు ఫలభరితమైన సేవ చేయగలిగారు ఎంతో అద్భుతమైన సేవ చేయగలిగారు ఎన్నో గొప్ప కార్యాలు వల్ల చేయగలిగారు ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నాం ఈ రోజు ఎందుకు స్వార్థ ప్రకటింపబడ్డం లేదంటే దేవుని వాక్యానికి విరోధంగా మనం పోతున్నాం ఈరోజు సంగమారీతిగా పోతుంది కాబట్టి ఈ రోజు మనం చేయలేకపోతున్నాం కాబట్టి తెలుసుకున్న మనము ఏం చేయాలా అదృశ్యమైన వాటిని వెతకాల లోక సంబంధమైన సంపూర్ణంగా వదిలిసి మనం జీవించాలి కాబట్టి ఇన్నాళ్ళు మన జీవితాలు అట్లా లేవేమో ఇప్పటి నుంచైనా సరే మనం ఏం చేయాలా అదృశ్యమైన వాటిని వెతకాలి నేనైతే అదే తీర్మానం తీసుకున్నాను లోకం ఎట్లయినా పోని ఏమైనా పోని ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మాటిస్తే తప్పే దేవుడు కాదు ఆకాశభూములు గతించినే కానీ ఆయన మాట ఎప్పుడు కూడా గతించదని వాకించలు కాబట్టి ఆయన మాట ఇచ్చిన దేవుడు సత్యవం సత్యమైన సత్యమంతుడు కాబట్టి నీతి కాబట్టి సర్వ సృష్టికర్త కాబట్టి జీవం దేవుడు కాబట్టి ఆయన మాటకి నేను ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇంతవరకు ఎట్లున్నానో తెలియదు ఇంతవరకు ఎన్నో విషయాలు తప్పిపోయిన్నాం కానీ ఇప్పటి నుంచి మాత్రము లోకం ఎటైనా పోనీ నా పరిస్థితి ఎట్లైనా ఉండని నేను ప్రయాస పడేది దేవుని కొరకే దృశ్యమైన వాటి గురించి ఆలోచించకుండా ఈ రోజంతా దృశ్యమైన వాటి గురించి ఆలోచిస్తారు కదా ఎంత పెద్ద సంఘం కట్టాలి దేవుని అడిగేది ఎంత పెద్ద బిల్డింగ్ కావాలో ప్రభావ బిల్డింగ్ ఇవు ప్రభావ కారు ఇవి ప్రభు పరిచరకు అదివి ప్రభావ ఇది ఇవ్వు దీని కొరకు ప్రార్థనలు చేస్తారు కానీ ఆత్మల కొరకు ప్రార్థన తక్కువ నువ్వు ఆ పనిచే నేను నీకు ఇవిస్తానంటే నువ్వు ఇవో నేను అందుబోతానంటారు అందుకే సువార్త ప్రకటింపబడడం లేదు సువార్త వెళ్ళడం లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దృశ్యమైన వాటిని చూడొద్దు అదృశ్యమైన వాటినే మనం వెతకాల మనం ఎందుకు శ్రమ పొందుకోవాలా ఎందుకు మనం హింసింపబడాలంటే ఆయన జీవం మనం ఎందుకు ప్రత్యక్షపరచబడాలి ఎందుకంటే ఆయన జీవాన్ని మన ద్వారా అనేకులకు పంచాలనుకుంటున్నాడు కాబట్టి వాక్యాన్ని ముగిచ్చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఎటువంటి పరీక్షలు వచ్చినా ఏదొచ్చినా మనం సహించాలా భరించాలా దేవుని వాక్యం నిమిత్తం మనం నేర్చు అవన్నీ పడాలా నీతి నిమిత్తం మనం హింస పొందుకోవాల కాబట్టి ఏదో శారీరకమైన హింసలు కాదు జీవంనిచ్చే హింస అని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు ఆయన మాట అంటాడంటే చూడండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనంలో ఇరవై వచనంలో ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి అన్న ప్రకారము జయించు నాతో కూడా నా సింహాసనం నందు చూడండి ఇక్కడ ఎంత ధన్యత ఎంత ఆధిక్యత ప్రభు మనకి ఇస్తున్నాడు మాట ఏంటంటే మనకు ప్రభు మనకి ఎంత ఆధిక్యతను ఇస్తున్నాడంటే ఆయన ఏది అయితే జయించిండో ఆయన సింహాసనం మీద ఎట్లా కూర్చున్నాడో జయించు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు ప్రభు తేదా లేదు తో పాటు సమానంగా మనం కూర్చోవాలి అంటే ఎందుకంటే ఆయన చేసిన పని ఈరోజు మనం కూడా చేస్తున్నాం కదా మనం కూడా చేస్తే చేస్తే అరిద్రి చెప్తాం చేస్తేనే ఆయన కూర్చుండని ఇస్తానంటుంది ఆయన లోకాన్ని జయించాడు ఆయన శ్రమను పొందుకున్నాడు అనేకులకు జీవం ఇచ్చాడు ఈరోజు నువ్వు కూడా అంతే లోకాన్ని జయించాలా లోకాన్ని జయించడం అంటే దృశ్యమైన వాటి మీద మనసు పెట్టకూడదు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో ఏందనేది మనం ఆలోచించకూడదు అదే లోకాన్ని జయించడం అలానే జయించడు మనము జయించాలా ఆయన శ్రమలు పొందుకున్నాడు జీవం అనుగ్రహించడానికి మనము శ్రమలు పొందుకోవాలా హింసింపబడాలా జీవం అనుగ్రహించడానికి కాబట్టి మనము దేవుని ఏ సుప్రవరితగా జీవించిండో మనం కూడా ఆ రీతిగానే జీవిస్తున్నాం కాబట్టి మనకు కూడా ఆయనతో పాటే ఆయన సింహాసనం పక్కనే కూర్చోబెడతానంటున్నాను అది ఎంత ఆధిక్యతో అది వర్ణించలేను అన్నకు మరణించడానికి కూడా చేత కాదు కాబట్టి మనము అంతటి ఆధిక్యతను పొందుకోవాలంటే మనము దేవుని వాక్యానికి లోపడాల్సింది కాబట్టి ఆయనతో మనల్ని సమానులుగా చేసుకుంటున్నాడు ప్రభు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండని ఇస్తాను పదం వాడి అంటే ఆయనతో సమానంగా మనం ఉంటున్నట్టు అంత గొప్ప ధన్యత దేవుడు ఆయనతో సమానంగా మన శిక్ష పొందుకున్నాం సమానంగా మనం శ్రమలు పొందుకున్నాం కాబట్టి మనకు ఆధిక్యత దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి అటువంటి ఆధిక్యతను మనం పొందుకోవడానికి ఈరోజు విధంగా ఉన్నామా మన జీవితాలు అయితే ఉన్నాయా ఉన్నాయో లేవో ఇప్పటిదాకా లేవేమో దేవుడు మనకు ఈరోజు మాట్లాడిండు మనతో ఏమని మన మనము హింస పడాల్సింది మనము ఎందుకు పడుతున్నామంటే ఆయన పడిండు కాబట్టి ఆయన ఆయన ప్లేస్ లో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఆయన జీవము ఆయన శరీరంలో హింస పొందుకొని జీవం అనుగ్రహించిండు మనం కూడా శరీరంలో మనం మరణానికి అప్పగించుకుంటూ వాళ్ళకి జీవాన్ని అనుగ్రహిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయనతో పాటు మనల్ని సమానంగా చేసుకోగలుగుతున్నాడు చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన మనతో నివసించాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనం కూడా ఆ రీతిగానే ఉండాలి మనం ఆ రీతిగా పోతేనే దేవుని వాక్యానుసారంగా పోతేనే మన సేవ విజృంభించి చేయగలుగుతాం లేదు లోకాన్ని వెతుక్కుంటాం మనం సేవ చేయలేదు దేవుని వాక్యానికి అది విరోధం సో విరోధం ఆ వాక్యాలన్నీ భు చెప్పిన మాటలు ఒకటే మాటలు పేతురు వాళ్ళు పాటించినది ఒకటే పౌలు చెప్పేది ఒకటే ఇవన్నీ ఒకటే విధానంగా ఉన్నాయి ఒకటే సీక్వెన్స్ లో ఉన్నాయి ఒకే రకంగా ఉన్నాయి మాటలు వేరువేరు వేరు వేరు సందర్భాల్లో చెప్పినప్పటికీ ఒకటే మాటలు ఈరోజు అట్లా కాదు దానికి విరోధంగా వెళ్ళినారు డిఫరెంట్ గా తయారు తయారైనారు కాబట్టి ఫలాలు లేకుండా తయారవుతున్నారు కాబట్టి మనమైతే మనం తీర్మానించుకొని లోకాన్ని విడిచిపెట్టి శ్రమలు పొందుకోవాలి అనేది ప్రభు మనతో చెప్పాడు కాబట్టి శ్రమను మనము ఆయన నిమిత్తము అనేకులకు జీవము అనుగ్రహింపబడిన నిమిత్తము ఏదో దేవుడు చెప్పాడని కాదు అది నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలంటుందంటే ఏదో దేవుడు చెప్పాడని కాదు మనం హింస పొందుకుంటే ఎదుటి వారికి జీవం రావాలా ఎదుటి ఉండను ఎదుటి సమాధానంగా ఉండను ఎదుటి నేను ప్రేమించను ఎదుటి నాకు గొడవ నేను తగ్గను ఎదుటి నా మీద ఒక మాట మాట్లా భూతు మాట తిడితే నేను ఓపిక పట్టను సహించను కానీ నేను ఈ దేవుడు చెప్పినట్లు నేను అన్నీ చేస్తాను అన్ని ఇవన్నీ వేషధారకులు అన్నట్టు అసలైన పొజిషన్ చేయకుండా వీటిలో నువ్వు ఎంత తగ్గించుకుంటే ఏముంది నువ్వు అడుగు తింటే ఏముంది ఇంట్లో సద్దానం తింటే ఏముంది ఏ తింటే ఏముంది అవన్నీ వ్యర్థం కదా ఇవి కాబట్టి ఇవి మనలో ప్రభావవుతున్నాడు కానీ ఈరోజు ఇవి చేస్తున్నారు కానీ అవి చేయటం లేదు కాబట్టి మనము మన శరీరంలో మన శరీరం ఎందు శ్రమను సహించాలి అనేకులకు జీవము మన శరీరం మన శరీరం ద్వారానే ప్రత్యక్షపరచబడాలి కాబట్టి దేవుడు అందుకే చెప్పాడు నీతి నిమిత్తం హింసింపబడే వారి ధని వారి పరలోక రాజ్యాన్ని పరలోక రాజ్యం వారిని కాబట్టి మనము నీతి నిమిత్తం హింసింపబడాలి పరలోక రాజ్యం మనది కావాలి మనం ఉండాలి కాబట్టి ఆ రీతిలో తీర్మానించుకొని ముందుకు సాగుదాము దేవుడి చిన్న వాక్యానికి దీవించను కాక పరి ప్రార్థన చేస్తాను పరిశుద్ధడా పరిశుద్ధడా ప్రేమ గల దేవాజీవం తండ్రి ఈ వందనాలు ప్రాభ నీకే స్థూతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నీకే వందనాలు ప్రాభ నీ తండ్రి నాయన మీరు మా వాక్యం ద్వారా మాతో మాట్లాడనారు ప్రభు ఈ లోకాన్ని చూడకుండా ప్రభావ మీ తట్టు చూడమన్నారు ప్రభావ మీ రాజ్యాన్ని నీతిని వెతకమన్నారు ప్రభావ ఈ లోకంలో కావాల్సిన ఆటోమేటిక్ గా మీరు ఇస్తానని మీ వాక్యం చెప్తుంది ప్రభావ కానీ ఈ రోజు తండ్రి నీ రాజ్యాన్ని నితిని వెతకుండా ఈ లోకాన్ని వెతుకుతున్నారు ప్రభావ అది నీ వాక్యానికి విరోధం కాబట్టి నేను ఎవరు ఫలించలేని స్థితిలో ఉన్నాం ప్రభు అవును తండ్రి మీరు శ్రమలు కూడా ఎందుకంటే ప్రభు శ్రమలు ఎందుకు మేము భరించాలంటే అదృశ్యమైన వాటిని వారు నిదానించి చూస్తున్నారు కాబట్టి ప్రభు నైనా మీ యొక్క జీవము మా శరీరం ప్రత్యక్షపరచబడడానికి మీరు మమ్మల్ని శ్రమ పొందమన్నారు సహించమన్నారు నీతి నిమిత్తం హింసింపబడమన్నారు ప్రభావ కాబట్టి మేమైతే ఆ రీతిగానే జీవించాలా ఆ రీతిగానే ప్రభా నేను తీర్మానించుకున్నాను తండ్రి ఆ రీతిగానే ముందుకు పోవాలని నాశపడుతున్నాను మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభావ లోకం అల్లకూలమైన నాకు ఏ చింత లేదు ఏ బాధ లేదు ప్రభావ ఎందుకంటే మీరు నన్ను నడిపించే దేవుడు మీరు నమ్ము నమ్మదగిన దేవుడవు నన్ను మాటిచ్చిన దేవుడు తప్పే దేవుడవు కాదు ప్రభావ లోకానుసారంగా జీవించకుండా లోకపు వస్తువుల మీద లోకపు మీద జీవించకుండా ప్రభావ నీ రాజ్యాన్ని అనేకుల కొరకు నన్ను నీ శుభార్తను ప్రకటించాలా నాన్న నీ కొరకే జీవించాలా ప్రభావ నీ రాజ్య వ్యాప్తి కొరకే జీవించాల ప్రభావ నీ యొక్క జీవము అనేకులకు వెళ్ళినైనా నేను జీవించాలా ప్రభావ లోకంలో ఏది కావాలన్నా మీరు ఆటోమేటిక్ ఇస్తానని చెప్పినారు కాబట్టి నా తన లోకం గురించి ఆలోచించకుండా లోకం లోక బాధల గురించి చింతల గురించి ఆలోచించకుండా ఇటువంటి వాక్యం చెప్పిన నాకు ప్రాభ ఎన్నో పరీక్షలు రాబోతు ప్రభావం కాబట్టి వాటి అన్నింటినీ ప్రభావ ఆత్మ నడిపింపు నాకు దయచేయమని నాన్న మీ యొక్క కృపా కనికరము కాపుదాలు నాకు అనుగ్రహించినయన తండ్రి నాయన నేను చెప్పిన విధంగా నేనే జీవించాలన్న సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒక్కొక్కరుగా పరిశుదుడా పరిశుదుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ఐ తండ్రిని వందనాలు స్తుతులు నాయనా స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రవ్వా తండ్రిని కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో తండ్రి ప్రవ్వా నీ కంటి పాప కాచి కాపాడి దినముకు కూడా తండ్రి నీ యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి నీకే యుగ కలుగును గాక అల్లెలుయా తండ్రి ప్రభా అవును ప్రభా తండ్రి నువ్వు మాట్లాడినవు ప్రభాయనా తండ్రి మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకమన్నావు ప్రభా కాబట్టే ప్రభా నాయన నీ నీతి ఈ వాక్యమే ప్రభా ఇదే న్యాయమైనది ప్రభా ధర్మమైనది ప్రభా కాబట్టే ప్రభా నాయన తండ్రి నువ్వు నాయన తండ్రి మాకు అనుగ్రహించినావు ప్రభా తండ్రి ప్రతిదినం ప్రభా నాయన నీ వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా ఎందుకంటే అది మీ నీతి కాబట్టి ఆ నీతిని మాలో ఉండి అంటే ఈ వాక్యం మాలో ఉన్నప్పుడు మేము న్యాయంగా నడుచుకోవాలా కాబట్టి మా క్రియలు నీకు అనుగుణంగా ఉండాలా ప్రాభ కానీ ఈరోజు లోకమంతా క్రైస్తవ అంతా తయారైపోయినారు ప్రభా కానీ నాయన భిక్షగాళ్ళు ప్రభా యార్థంగా వాళ్ళు వాళ్ళ స్థితిని చూపించి అడుక్కున్నారు కానీ ఈరోజు క్రైస్తవులు ముసుగు ధరించుకుని వేషగాల్లాగా దొంగల్లాగా ప్రభ ఎందుకంటే దురాశ ధనాపేక్ష ప్రభ కాబట్టే గర్భం ధరించినారు ప్రభా కాబట్టి మీ దినం వచ్చినప్పుడు ప్రభా ఖచ్చితంగా ఆ రోజు నొప్పులు పడతారు ప్రభ గర్భిణీ స్త్రీకి ఎట్లా ప్రసవ వేదన వచ్చిందో ప్రభా ఆ రీతిగా పడతారు ప్రాభ కాబట్టి నాయనా తండ్రి మీరు ఎంతో మందిని ఉపదేశకులుగాను నాయనా ఎంతో మందిని సేవకులుగా కాపరులుగా మీరు లోకంలో పెట్టినారు ప్రాభ ఎందు నిమిత్తం అంటే నీ నీతిని నీ రాజ్యాన్ని మేము ప్రకటించడానికి ప్రాభ ప్రతి ఒక్కరు నీ రాక్షణలోకి రావడానికే ప్రాభ కానీ ప్రభ నాయన ఈరోజు ఆ రీతిగా లేదు ప్రభా లోకం ఎందుకంటే అంతా వేషధారణ వేషధారణ జీవితాలే ప్రభ అంతా ముసుగు ధరించుకున్న జీవితాలే ప్రాభ చూడ్డానికి గొరెల్లాగా ఉన్నా కానీ నేను అంతా తోడేల రూపం ప్రభ అవరి హృదయాల్లో శుద్ధి లేదు అందుకే ప్రభా రకరకాల బోధలు రకరకాల ఆచారాలు రకరకాల పద్ధతులు నేన ఎవడి ఇష్టానుసారంగా వాడు తయారైపోయిండు ప్రభా ఎవడికి వాడే జ్ఞానిలాగా నాయన ఈరోజు లోకం అట్లా తయారైపోయింది కాబట్టి నైనా మీ దినం వచ్చినప్పుడు ప్రభా ఖచ్చితంగా వాళ్ళ వస్త్రాలు ఎత్తి వాళ్ళ ముఖం మీద చూస్తే ఆ దినం సిగ్గుపడతారు ప్రభా ఎందుకంటే ఆ దినం ప్రతి ఒక్కరు సిగ్గే ప్రభా ఎందుకంటే మిమ్మల్ని చూడలేరు ప్రభా ఆయన వాళ్ళ ముఖాలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా వాళ్ళ విధానం ఏందో ఆయన మీరు తేటగా చూపిస్తారు ప్రాభ కాబట్టే ప్రభా నాయన తండ్రి సహోదరుల పట్ల ఐక్యత లేదు ప్రాభ క్రీస్తు ఒకటే అవయములు కానీ ఆత్మ ఒకటే అన్నావు ప్రభా ఆ ఆత్మ ఒకటైతే ఈరోజు ఎక్కడా లేదు ప్రభా ఆ రీతిగా లోకం లేదు ఎక్కడా లేదు ప్రభా కాబట్టే ప్రభా ఆయన వేరొక ఏసుని వేరొక ఆత్మని వేరొక స్వార్థని వెంబడించినారు కాబట్టే ఒకటే ఆత్మ లేకుండా పోయింది కాబట్టే ప్రభ నిజస్వరూపం మీరు ప్రభ కానీ ఈరోజంతా వేషధారణే ప్రభ ఎవరిలో యథార్థత లేదు ఎవరిలో తగ్గింపు లేదు ఎవరిలో ప్రభ నాయన సంబంధమైన వాటి మీద విజయం లేదు ప్రభ మాలో కూడా అలాంటి వేషధారణ జీవితాలు అందరిలో లోకమంతా అట్లానే తయారైపోయింది ప్రాభ పైకి భక్తి కానీ శక్తి లేదు ప్రభ ఎందుకంటే దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉన్నదన్నావు ప్రభ కాబట్టే శక్తి లేదు కాబట్టే నీ స్వార్థ ఆగిపోయింది ప్రభ సువార్త చెప్తున్నారు సంఘాలు నడుస్తున్నాయి అంత మాటలే కానీ శక్తి లేదు ఎందుకంటే నిన్ను తృణీకరిస్తే నీ వాక్యానుసారంగా నడవకపోతే శక్తి లేదు ప్రాభ ఈరోజు సంఘాలు లేదు సేవకులు కాబట్టి మాటలు చెప్తున్నారు కానీ ఒక్కరు కూడా రక్షణలోకి రాలేకపోతున్నారు ప్రాబ నీలో నువ్వు చెప్పినావు ప్రాభ ఈ లోకమంతా ఫలించాలా విస్తరించాలా అభివృద్ధి పొందాలా ఆయన అన్నావు కానీ శక్తి లేకనే ఈరోజు ప్రాభ ఎందుకంటే వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే నీ శక్తి వస్తుంది ప్రభ కాబట్టే ప్రభ నాయనా తండ్రి పేతులు కానీ అపస్తులు వాళ్ళందరూ వాక్యానుసారంగా మిమ్మల్ని ధరించుకున్నారు కాబట్టే మీ శక్తిని పొందుకొని వాళ్ళు సువార్త ప్రకటించి నిలిచినారు ప్రభ ఈరోజు లేదు ప్రభ అంతా వేషధారణ ప్రభ కాబట్టే ప్రభా నాయనా తండ్రి మాలో ఉండొద్దు ప్రభ వేషధారణ జీవితాలు వేషధారణ ప్రార్థనలు వేషధారణ వాక్యాలు నాయన భక్తి వ్యర్థమే ప్రభ శక్తి లేనప్పుడు మాటలు కూడా వ్యర్థమే శక్తి లేనప్పుడు ఎందుకంటే ఒక్కడి తల వెంటుక రాలేదు ప్రభ కాబట్టే ప్రభా నాయన మేము శక్తి కలిగి జీవించాలంటే వాక్యానుసారంగా నడుచుకోవాలా వాక్యాన్ని క్రియల రూపకంగా చూపించాలా ఉట్టి నమ్మి విశ్వాసం పెట్టిన అది వ్యర్థమే ప్రభా ఈరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి వాక్యాలు అన్ని జరుగుతున్నాయి కానీ ఎక్కడా శక్తి లేదు ప్రభా కాబట్టే ప్రభా నా తండ్రి లోకంలో ప్రభా నువ్వు అనుకున్నది సర్వ లోకానికి సర్వ సృష్టికి నీ సువార్థ ప్రకటింపబడట్లేదు ఈ లోకంలో నీ బిడ్డలను నువ్వు తీర్పులాగా పెడితే ఈరోజు అన్నిలు తీర్పిచ్చేలాగా తయారైపోయింది ప్రాభ అంతా ప్రభా వాక్యానుసారంగా లేకపోవడం వల్ల మీ నామము మీరు అవమానపాలైపోతున్నారు ప్రాభ నాయన క్రైస్తవుడు ఒక్కడ తప్పు చేస్తే నాయనా తండ్రి నీ నామం దూషింపబడుతుంది ప్రాభ కాబట్టే ప్రభా నాయన మీ నామాన్ని మేము గణపరిచే వల్లగా ఉండాలా నీ నామాన్ని మేము స్థిరపరచాలా అభివృద్ధి పరచాలా నీ నామాన్ని మేము చెయ్యాలా కానీ నీ నామాన్ని నిందలపాలు అది అన్య ఎదుట మేము ఉండొద్దు ప్రాభ కాబట్టే ప్రభా నాయన మేము నా తండ్రి ప్రతిదీని వాక్యానుసారంగా మేము నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించి ప్రాభ వాక్యం ప్రకారంగా మాలో క్రియలు కనబడాలా మాలో ఆ రీతిగా ఉండాలా ప్రభ మాలో ఏదైనా వేషధారణ కానీ మా హృదయాల్లో గాని ఆలోచనల్లో కానీ నడవడిక ఏ విషయంలో అయినా మా స్వబుద్ధులు మా తలంపులు మా జ్ఞానము మావి ఉంటే అవన్నీ కొట్టివేయండి ప్రభ మీ వాక్యమే మాలో ఉండాలా అది నిజస్వరూపం కాబట్టి మీరే నిజస్వరూపం మేము నిజస్వరూపంలాగా ఉండాలా ప్రభ నాయన తండ్రి అబద్ధికుల్లాగా వేషధారకుల్లాగా నీడలాగా మేము ఉండొద్దు ప్రభా మీరు నిజస్వరూపం ప్రభ కాబట్టే నా తండ్రి మేము దాన్ని మా కలిగి ఉండాలా వాక్యమే మాకు ఉండాలా ప్రభ కాబట్టే ప్రభా నాయన నువ్వు చెప్పిన నీ నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అన్నావు కాబట్టే ప్రభా పౌలు కానీ ఆ పోస్తులు వాళ్ళు ఎంతో ప్రాయసపడినారు ఎందుకంటే శక్తి కలిగిన దేవుడిని పొందుకున్నారు కాబట్టి శ్రమలన్నిట్లో వాళ్ళకి ఆదరణ ఉంది ధైర్యం ఉంది మీరు ఈ లోకాన్ని జయించినారు ప్రభ మాలో మీరుంటే మేము కూడా జయిస్తాం ప్రభా కాబట్టి ఆ ధైర్యం ఈరోజు లేదు ప్రభా క్రైస్తవుల్లో అన్ని సమర్థించుకునే జీవితాలు సర్ది చెప్పుకునే జీవితాలు కాంప్రమైజ్ జీవితాలు అన్ని వాళ్ళ స్వబుద్ధులు వాళ్ళ తలంపులు అన్ని వాళ్ళ జ్ఞానం పెట్టినారు కాబట్టి ఆయన బుద్ధి లేని వాళ్ళు అట్లానే ఉన్నారు బుద్ధి కలిగిన వాళ్ళు అట్లానే ఉన్నారు ప్రాబిందా ప్రాభ కేక వేసిన అలాంటి జీవితం లేకుండా మీరేమో మాట్లాడమని ఆయన ఏమైనా నీ ఆ వాక్యాన్ని ఆయన మమ్మల్ని స్వస్తపరిచిన ఆయన నీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించమని ఈ వాక్యం ద్వారా మీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైన ఏస్తు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి పరశుద్రవకు తండ్రి మీకు వందనాలు ఏసయ్య సర్వోన్నతుడకు దేవ మీకు స్తోత్రాలు ప్రభావ నేనా ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించిన ఈ మధ్యాహ్న కాలంలో కొంత సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ఎంతో మందికి భాగ్యం లేదు ప్రభ్వా అది కేవలం మీ యొక్క కృపల్ల మాకు ఇచ్చినందుకు మీకు వదనాలి కాబట్టి ప్రభా మీ సన్నిధిలో ఎంతో ఆనందం ఉంది ప్రభావ ఈ లోకంలో అంతా ఆయాసము అలజడి నిరుత్సాహం ప్రభావ మీ అంతున్న ఆనందాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా హృదయం నివసించి తను మళ్ళీ నడిపించమని ప్రార్థిస్తున్నాం కృపా వెంబడి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా మీ నామాన్ని మహిమపరచాలా ఈ లోకంలో ఏ రీతిగా మిమ్మల్ని అనేకలకు చూపించాలా భయపడకుండా ధైర్యంగా ముందు చూపించే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ భయపడే వాళ్ళు వాళ్ళ శరీరం గురించి ఆలోచిస్తారు ప్రభు కానీ మేము ఆ రీతి ఉండడానికి వీల్లేదు ప్రభా శరీరాన్ని ఛేదించుకొని ముందుకు పోవాలని ఎవరి గురించి మేము తప్పుగా మాట్లాడకుండా ప్రభా యథార్థతతో మిమ్మల్ని చూపించే సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం అటువంటి సేవా జీవితం మాకు అందరికీ అనుగ్రించమని ఏ సుక్రీ స్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా మహోన్నతుడగ దేవా మహిమ స్వరూపకు తండ్రి కృపామైన నిత్యస్తు కుల స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రవాహములందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరిచినారనైనా మమ్మల్ని సజీల పలు నిలబెట్టిన ప్రభ ద దివారాత్ కాంక్ష కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినారనైనా దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటున్నమైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహాశ్వర్యం ఇక యుగంలో నీకే చెందినమైనా హాల్ లలియా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ ప్రవ్వ నీకు మధ్య కనసంలోనైనా నీకు స్వరమైన గొప్ప దేవపతి దశలనైనా నేను మహిమపరిచే బిడలుగా మేము ఉండాలా ప్రవ్వ మీ నీతి రాజ్యాన్ని మేము వెతకాలా ఆ నీకులు ప్రవ రాజ్యం ఈ రోజు ఏ రీతిగా ఉందో ప్రోభ నైనా మిసు ప్రభావి బలవంత చేతిలో పట్టబడింది ప్రాభ దాన్ని మేము విడిపించాలా ప్రాభ ఆ ప్రయాసం మేము ముందుకు పోవాలా మాకు శ్రమలు వచ్చినాయంటే ప్రభావ అతి శ్రమ ప్రభావ మనుషులకు జీవం కలిగించేలాగానే ఉండాలా ప్రాభ ఆ రీతిగా మేము మా జీతాలు తయారు కావాలా ఆ రీతి మేము ముందుకు సహాయపడండి గొప్ప దేవానికి వనాలు ఇస్తాయా సమాప్తి చివరి అంచుకుని మేము వచ్చేసిన మేము మీరు రాకడ్ సంబంధించిన ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కనుక ప్రభావ మీరు త్వరపడినైనా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక చోట్ల వెళ్ళి ప్రాభ మీ సు వార్త ప్రకటించాలా మీ వాక్యాలు విజృరింపజేయాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని తయారు జీవన ప్రార్థిష్టం బలపచ్చమని ప్రార్థిష్టం అయినా నా తల్లి ప్రతి దశలోనైనా అనేకులను ప్రభావ మీకు ప్రేమను చూపించాలా కలవరిసలోనైనా మీరు పొందిన ఆ ప్రేమ చూపించిన ప్రేమను మనసులు చూపించాలా ప్రభావ ఈ రోజు ప్రభా క్రైస్తవ సంఘం మీ ప్రేమను చూపించలేని స్థితిలో ఉంటుంది కదా ప్రభావ నైనా మీ ప్రేమను మీరు చూపించాలా అనిలు కూడా మీ ప్రణాళికలో ఉన్నారు ప్రభావ మొదటి నుంచి నైనా మీ చెంత మీరు నడిపించాల అలాంటి నడిపించండి మీకు నూతనమైన పరిషదాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి ప్రతి చోట మీ వరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని నైనా ఏసయ ప్రతి దశలోనైనా మేము మీ కొరకు అంగీకారంగా మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా మరియు విశేషంగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా అనేకులు శిష్యులుగా చేయాలా ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని అందరినీ తయారు చేయండి మీరు అక్కడ త్వర పర్యంతరం ప్రవ మీ రక్షణ ప్రణాళికలు చివరి వరకు మేము జీవించాలా అనేకులు మేము నిలబెట్టాలా ప్రవ అలాంటి బలమైన సాధనలు తయారు చేసి ఈ మధ్య కనసంలో ప్రభావ నైనా మమ్మల్ని బలపచని కానీ వర్ణాలు అర్పించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధంగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి